అపదామపహర్తం దాతరం సర్వసంపదా హరికారం నేను గత మూడు రోజులుగా ఈ ఆదిత్య హృదయం అనబడేటటువంటి మంత్రరాజ్యం ఈ స్తోత్రం అగస్త్య మహర్షి కారణంచేత రామచంద్రం ఉపదేశం చేయవలసి వచ్చింది ఆ ఉపదేశం చేసినటువంటి సందర్భం ఎటువంటిది శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షికి ఉన్నటువంటి పరమ ప్రశస్తమైనటువంటి అనుబంధం ఎటువంటిది ఏ కారణం చేత అగస్త్య మహర్షి రామాయణంలో అత్యంత కీలకమైన భూమికని పోషించరు అని మనం చెప్తుంటాము ఆదిత్య హృదయం అనబడేటటువంటి స్తోత్రాన్ని ప్రారంభం చేసిన దగ్గర నుంచి మొట్టమొదటే దాని యొక్క ఫలాన్ని చెప్పి తదనంతరము నామాలుగా ఆ స్వామి యొక్క పరబ్రహ్మతత్వాన్ని అగస్త్య మహర్షి ఆవిష్కరిస్తున్నటువంటి తీరు నిన్నటి రోజు ప్రవచనం దగ్గరికి వచ్చేసరికి ఏషాన్న శబ్దాన్ని ప్రయోగిస్తూ ప్రత్యక్షంగా సూర్యబింబాన్ని చూపిస్తూ రామచంద్రమూర్తితో ఆ సూర్య వైభవాన్ని ఆదిత్య వైభవాన్ని అగస్త్య మహర్షి ప్రస్తుతి చేస్తున్నటువంటి విశేషాన్ని వివరిస్తున్నటువంటి ఘట్టంలో ఉన్నాను నిన్న మీతో నేను ప్రవచనాన్ని పూర్తి చేసేసరికి పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరము అన్న దగ్గర పూర్తి చేసి సర్వదేవాత్మకో సూర్యబింబము సర్వదేవాత్మకము అన్న విషయాన్ని అగస్త్య మహర్షి చెప్పిన పూర్తి చేసి ఉన్నాను తేజస్వి అంటారు ఆ సూర్యుని యొక్క వైభవాన్ని చెబుతూ ఆయన అపారమైనటువంటి తేజస్సు కలిగినవాడు తేజస్సు అన్న మాటకు అర్థం విశేషమైనటువంటి కాంతి కలిగినవాడు ప్రభావమును కలిగినవాడు అని ఒక అర్థం కానీ కొంచెం లోతుగా పరిశీలనం చేసినప్పుడు తేజస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలముగా లోకల లోకములనన్నిటినీ కూడా ఆఛాదించగలిగినటువంటి బాహ్యమైన కాంతి కాదు అందులో ఆంతరముగా విశేషమైనటువంటి వైభవమును పొంది ఉండి ఆయనను ఆక్రమించగలిగిన వాడు ఎదిరించగలిగిన వాడు నిలబ నిలుచుండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు లోకమునందు వేరొకడు లేడు ఆయన యొక్క తేజస్సు నిలబడగలిగినటువంటి వాడు కానీ ఆయన తేజస్సుని అతిక్రమించగలిగిన కానీ వేరొకడు ఉండడు అంతటి గొప్ప తేజస్సు కలిగిన వాడు కనుక తేజస్వి అని కీర్తింపబడ్డాడు ఇందులో కాంతి సంబంధం ప్రధానమైనప్పటికీ కాంతి ఇచ్చేటటువంటి వాటిలో కొన్ని పరిమితులు ఉంటాయి ప్రధానంగా పోలిక చెప్పవలసి వచ్చినప్పుడు ఒక దీపాన్ని తీసుకోండి ఒక దీపం వెలిగిస్తే దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అది కాంతి చిగుతూ ఆ కాంతిలో ఇప్పటి వరకు ఏ వస్తువు స్పష్టంగా ఇరుకలోనికి రాలేదో ఆ వస్తువు ఇరుకలోనికి వస్తుంది ఇది ఏ వస్తువు అని తెలుస్తుంది కానీ దీపం ఏమిటి అన్నది చెప్పడానికి మీరు దీపం అవసరం అవుతుందా అవసరం అవదు దీపము యొక్క కాంతిలో మిగిలిన వస్తువులు తెలుస్తాయి కానీ ఇది దీపం అండి అని చెప్పి కనుక్కోడానికి మళ్ళీ ఇంకో దీపం పెట్టి దీపాన్ని కనుక్కుంటారా కనుక్కోరు దీపము యొక్క వెలుతురే మిగిలిన వస్తువుల యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి కారణమవుతుంది ఆ విషయంలో దీపము సూర్యుడు ఒక్కలాంటి వారే దీపం ఎలా పనిచేస్తుందో సూర్యుడు అలాగే పనిచేస్తాడు కానీ దీపము యొక్క తేజస్సు అంటే నేను ఆయన కన్నా తేజస్సు కలిగినది అన్న విషయాన్ని ఆవిష్కరించడానికి మని చేస్తున్నమాట ఒక దీపము యొక్క కాంతికి పరిమితి ఉంటుంది సిద్ధాంతరీత్యా స్వభావరీత్యా స్వరూపరీత్యా అటువంటి కాంతి కలిగినది అని ఆవిష్కరించినప్పటికీ దీపము యొక్క కాంతి ఒకచోట మాత్రమే పనిచేస్తుంది నేను చీకటిలో ఓ గదిలో దీపం పెట్టాను అనుకోండి ఆ గది ప్రశాంత ప్రకాశవంతంగా ఉంటుంది కానీ మిగిలిన గదులలో చీకటి అలాగే ఉంటుంది లేదా ఒకచోట దీపం వెలిగించామనుకోండి అక్కడ వెలుతురులో ఉంటుంది మిగిలిన చోట్ల చీకటిగానే ఉంటుంది అంటే చీకటి ఈ వెలుగు చేత ఆక్రమింపబడలేదు లేదా ఆ చీకటి ఈ వెలుగు చేత పూర్తిగా తోయబడలేదు అది తొలగలేదు కొంత చీకటి మాత్రమే తొలుగుతుంది కానీ సూర్యబింబం ఉదయించింది అనుకోండి ఇంకసలు చీకటి ఉంది అన్న మాట కుదురుతుందా సూర్యుడు ఉదయించాడు అంటే చీకటి వెళ్ళిపోయింది కాదు అసలు సూర్యుడు ఉన్నాడు చీకటి లేదు సూర్యుడున్నాడు అన్న మాట ఎప్పుడైతే వాడామో చీకటి ఉన్నది అన్న మాట వాడడానికి అవకాశం లేనేలేదు సూర్యుడికి తెలియనిది ఏమిటంటే చీకటి ఎందుకంటే ఆయన ఉండగా చీకటి ఉండడానికి అవకాశం లేదు చీకటి ఉన్నది ఆయన లేకపోతేనే చీకటి వస్తుంది తప్ప ఆయన ఉండగా చీకటి ఉండడం అన్న మాట లేనేలేదు కానీ దీపానికి తానుండగా చీకటి ఉంటుంది దీపానికి చీకటి తెలుస్తుంది ఎందుకంటే తానున్న చోట వెలుతురు ఉంటుంది తన కాంతి ప్రసరించని చోట చీకటి ఉంటుంది సూర్యబింబం ఉదయిస్తే ఆ దీపం ప్రారంభమైతే ఇక లోకంలో చీకటి మిగలడం అనేటటువంటి మాట ఉండదు ఆయన యొక్క తేజస్సుని నిలువరించి నిలబడగలిగినటువంటి చీకటి లోకంలో ఉండదు అంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు మయూర ఈ తేజస్ శబ్దాన్ని అన్వయం చేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి భావములను ఆవిష్కరించాడై సూర్యబింబం ఉదయించినప్పుడు ఉండేటటువంటి కాంతి ఎంత గొప్పగా ఉంటుందంటేట దాన్ని ఆయన చటుక్కుని మనసు పట్టుకోగలిగిన ఊహం ఒకటి చేశాడు సూర్యుడు పద్మశాలి పద్మశాలి అంటే పద్మంతో అనుబంధం ఉన్నవాడు పద్మాన్ని పట్టుకున్నవాడు పద్మం విచ్చుకునేటట్టు చెయ్యగలిగినవాడు లోకంలో పద్మశాలి అంటే శాలె శాలెవాడు ఆయన బట్టలు నేస్తాడు సూర్యుడు పద్మశాలే ఎందుచేత అంటే ఆయనకి పద్మంతో సంబంధం ఉంది లోకంలో సాధారణంగా పద్మశాలి అంటే బట్టలు నేసేవాడు అని అర్థం సూర్యుడు వచ్చాడనుకోండి ఎలా ఉంటుందంటేట బట్ట బిగుతుగా కట్టుకోకుండా వదులుగా కట్టుకున్న వ్యక్తి సభామధ్యంలోకి వచ్చిన తర్వాత చటుక్కన బట్ట జారిపోయిందనుకోండి ఆయన ఎంత లజ్జ చెందుతాడో అలా సూర్యబింబం రాగానే లోకం కప్పుకున్న చీకటి అన్న వస్త్రం చటుక్కన జారిపోతుంది చీకటి అన్న వస్త్రం కప్పేస్తుంది లోకం కప్పేసుకుని ఇప్పుడు మనం ఎవరు చూస్తారు చీకటి అన్న బట్ట కప్పేసుకున్నాక ఇక మనం ఎవరికి కనపడం అని హాయిగా సంతోషంగా లోకము చీకటి అన్న బట్ట కప్పుకుని ఊహూ ఎనివడక లోకమునాథ అన్నట్టు హాయిగా చీకటి అన్న దుప్పట్లో దూరి పడుకుంది ఆయన చటుక్కుని బట్ట సారిపోయింది ఆయన వస్తే మరి చీకటి ఉండదుగా ఇంత బట్ట సారిపోయింది ఇప్పుడు ఒకడు కాదు సిగ్గుపడవలసిన వాడు లోకమంతా సిగ్గుపడు లోకమంతా సిగ్గుపడితే అందరికీ సిగ్గు కలిగేటట్టుగా ప్రవర్తిస్తూ ఆయన వస్తే ఆయన జగన్నాథుడు ఎలా అవుతాడు ఆయన పద్మశాలి వెంటనే మీ అందరికీ నేను బట్ట కప్పుతున్నాను బెంగపెట్టుకోవటండి అని అప్పటికప్పుడు దారాలతో బట్ట అల్లేటవి కిరణములు తన కిరణములన్న కాంతుల చేత బట్ట కప్పి లోకాన్ని ఆచ్ఛాదించాడు ఆచ్ఛాదించి మీరు సంతోషంగా ఉండండి అన్నాడు తప్ప ఆయన మానమర్యాదలు తీసేవాడు కాదు ఆయన తేజస్సు అంత వైభవంగా ఉంటుంది అంటే ఆయన రావడం అంటూ జరిగితే చీకటి జారిపోవలసిందే ఇక నిలబడలేదు అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి భావాన్ని ఆవిష్కరించాడు అందులో ఒక విశేషమేమి అంటే సూర్యభగవానుడి యొక్క తేజస్సు కేవలము కాంతి ప్రసరణం ఒక్కటే చెయ్యగలిగినది కాదు అందుకే మనకి ఇప్పటికీ లోకంలో ఒక సంప్రదాయం దీపాన్ని లక్ష్మీస్వరూపంగా పూజ చేస్తాం దీపలక్ష్మి అని పిలుస్తారు అందుకే దీపం వెలిగించారనుకోండి దాని యొక్క మట్టు మీద కొద్దిగా పసుపో కుంకమో పువో అక్షతో సమర్పిస్తారు అది పసుపు కుంకమో ఓ అక్షతో సమర్పించకుండా తలకట్టను పెట్టేటటువంటి దీపం అమంగళకరమైనటువంటి దీపం అది ఎప్పుడు పెడతారో నేను ఇంత పవిత్రమైన సభలో మీకు చెప్పక్కర్లేదు మిగిలిన సమయాల్లో సంధ్యాకాలంలో వెలిగించండి ప్రాతకాలంలో వెలిగించండి లేదా ఏ వ్రతాదులను అనుష్టిస్తున్నప్పుడు ఏ మధ్యాహ్న కాలమునందు వెలిగించనివ్వండి ఆ వెలిగించినటువంటి దీపం యొక్క మట్టు మీద కొద్దిగా మంగళ ద్రవ్యాన్ని సమర్పణం చేస్తారు ఎందుచేత అంటే ఆ దీపము లక్ష్మీస్వరూపం ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉంది అమ్మవారిని పూజ చేయవలసి వస్తే సామూహిక పూజలలో వాళ్ళు మనలా అమ్మవారి ప్రతిమకి ఆరాధన చెయ్యరు స్త్రీలు సువాసిలు అందరూ కూర్చుని దీపాన్ని వెలిగిస్తారు ఎదురుగుండా దీపానికే షోడశోపచారాలు చేసి పూజ చేస్తారు అది అంగీకృతమైన విషయం ఎందుచేత అంటే దీపమే లక్ష్మీస్వరూపం లక్ష్మీ అంటే వెరుపు లక్ష్మి అంటే కాంతి ఆ కాంతి దీపం అందుకే దీపమే లక్ష్మిగా భావింపబడి దీప లక్ష్మి అనబడుతుంది అందుకే లక్ష్మీదేవి తొలగిపోవాలని ఎవరు కోరుకుంటారు లోకంలో ఎవరు కోరుకోరు అందుకే దీపాన్ని నిధనం చేయడం ఈ జాతి అంగీకరించరు ప్రయత్నపూర్వకంగా దీపాన్ని ఎవ్వరూ నిధనం చెయ్యరు ఒకవేళ దీపం నిధనమైపోయింది అనుకోండి అమంగళకరమైనటువంటి శబ్దాన్ని కూడా ప్రయోగించరు అది కొండెక్కిపోయింది అంటారు అటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపము కాంతినిస్తుంది లక్ష్మినిస్తుంది అని దీపాన్ని లక్ష్మిగా అన్వయం చేసి నమస్కారం చేసి లక్ష్మీ కటాక్షానికి పాత్రులం ప్రయత్నిస్తాం కానీ అదే సూర్యుడు బింబం వెలిగిందనుకోండి ఆ దీపం వెలిగిందనుకోండి అది ప్రత్యక్షంగా అందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే మొట్టమొదట అలక్ష్మి తొలగిపోవడం లక్ష్మి రావడానికి ప్రధాన అలక్ష్మి అన్న మాట ఇందులో నిబిడీకృతమై ఉంటుంది అంటే భయమునందు ఉంటుంది భయం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి ఇంట్లో ఎన్ని ఉండనివ్వండి మరి చిత్తమునందు శాంతి మాత్రం ఉండదు శాంతి లేనివాడు ఎన్ని పొంది ఉన్నా ఏది పొందని అందుకే అన్ని రసములలోకి ప్రధానమేది అంటే శాంతరసమే శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు చగరాజస్వామి ఆ శాంతరసం అంత గొప్పది అటువంటి శాంతి ఉండాలి మహాభారతంలో మాట అంటారు పగయగలిగని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు ఎవరి మీదో పగబెట్టుకున్నాం అనుకోండి లేదా వాడు మన మీద పగబెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు ఒక పావు తిరుగుతున్న ఇంట్లో నివాసం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు పాము ఎక్కడా కనపడటం లేదు కానీ ఇంట్లో ఉంది ఎక్కడో అది ఏ దూరింది ఏ కలుగులోనో దూరింది లేకపోతే పీట ఉంది ఏ చాపల చుట్టా వెనకో దాక్కుంది మనం కూర్చుని భోజనం చేస్తున్నాం ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయగలడా భోజనం చేయగలడా బో చేప వేసుకొని నేల పడుకోగలడా ఇంట్లో పావు ఉంది ఏమో ఎప్పుడు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో పాము ఉన్న ఇల్లు అని తెలిస్తే ప్రశాంతత ఉండదు ఎవరితోనన్నా పగ పెంచుకున్న వాడికి ప్రశాంతత ఉండదు అందుకే జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణంగా చెప్పబడేది ఏది అంటే ఎవ్వరి మీద పగ పెంచుకోవద్దు పగ మనిషికి శాంతినివ్వదు పగస్థానంలో ప్రేమ శాంతినిస్తుంది పగ అవతల వారిని నమ్మకం లేదు ప్రేమ అవతల శాశ్వతమైనటువంటి మార్పు తీసుకొస్తుంది అందుకే పగస్థానంలో ప్రేమని పెంచుకోమని చెప్తారు కాబట్టి భయము అనేటటువంటి మాట ఏది ఉన్నదో అది అలక్ష్యం భయమునకు పర్యాయ ఏది అంటే చీకటి చీకటి ఉందనుకో భయం ఉన్నట్లే అంతవరకు వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరూ కనపట్టలేరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్క మనిషి లేదండి ఎలా పెడతానని అందరు ఎవరు హాయిగా నడిచివెళ్ళు ఎందుకంటే పగటి కాలం చిన్న సందు కటిక చీకటిగా ఉంది బయటికి వెళ్ళడానికి బాబోయ్ చాలా చీకటిగా ఉందండి అంటాడు చీకటిగా ఉందండి బాబోయ్ అన్నాడంటే ఏది ఏదో తెలియదు తెలియదు కాబట్టి భయం చీకటి భయానికి సంకేతం సూర్యుడు వచ్చాడు ఇక చీకటి ఉందన్న మాట లేదు అంటే సూర్యుడు ఏది పోగొడుతున్నాడు భయాన్ని పోగొడుతున్నాడు ా స్ఫటికూటికాస్తారు శంకరాచార్యుల వారు ఈ భయాన్ని పోగొట్టేస్తే మనిషి శాంతి పొందినట్టే ఆలోచన కలుగుతుంది తన సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోగలడు ఎవడు భయమునకు వశుడైపోతాడో వాడి మనస్సు కూడా పనిచేయదు అందుకే శ్రీరామాయణంలో పర్వతములన్నిటికీ కూడా రెక్కలను ఇంద్రుడు తన వజ్రాయుధం నరికేసినప్పుడు ఎగరగలిగిన శక్తి ఉండి కూడా మైనాకుడు ఎగరలేకపోయాడు కారణం ఏమి అంటే రెక్కలున్నా భయానికి లోనైపోయాడు రెక్కలుండి ఎగరగలిగిన వాడిని వాయుదేవుడు ఎత్తి తెచ్చి సముద్రంలో పడేశాడు భయం మనిషిని ఆలోచించని పదం ముందు చెమట ఏ ఆలోచన రాకుండా వణికిపోతాడు అందుకే నిజానికి భయం మృత్యువునకు పర్యాయ పదం ఇంగ్లీష్లో మాట చెప్తూ ఉంటారు ఏ కవర్డ్ డైస్ మెనీస్ బట్ ఎవ్ మ్యాన్ డైస్ ఓన్లీ వన్స్ తిరిగివాడు క్షణ క్షణం చచ్చిపోతాడు ధైర్యశాలి ఒక్కసారి చచ్చిపోతాడు మనకి మృత్యుదారుఠారిక అని అమ్మవారికి నామం ఆవిడ మృత్యు అనేటటువంటి దారుకి గంట్రగొల్లా అండి చూడండి లోకంలో ప్రతి చిన్న విషయానికి అబ్బా చచ్చిపోయానండి అంటే గాలి తగలటం లేదనుకోండి అబ్బా చచ్చిపోయానండి గాలి తగలటం లేదు అంటే అనుకున్న సమయానికి ఏదో వస్తువు దొరకలేదనుకోండి చచ్చిపోయానండి ఎలాగండి అంటే ఈ చచ్చిపోయానండి అనేటటువంటి నిరాశ నిస్పృహ భయము ఖేదము వీటికి ఆవిడ కుఠారము వంటిది గొడ్డలి వంటిది సూర్యుడు ప్రత్యక్షంగా మహోపకారం చేస్తాడు చీకటి పడితే వస్తువు విషయం తెలియకే భయం అనుకోకండి ఏదో దూరంగా మంచి గది ఉందనుకోండి అందులో ఒక్కడూ ఉండడానికి భయపడతాడు ఎందుకంటే రాత్రి ఏదో నీడ కనపడింది అనుకోండి అంతమీద భయం అమ్మో ఎవరో తిరుగుతున్నారేమో ఒకవేళ వారికి కావలసిన వాడే తిరుగుతున్నాడు అక్కడ కానీ వీడికి భయం నీడబడుతోంది తప్ప మనిషి ఎవరో తెలియదు అందుకు భయం చీకటి పడిందంటే ఎక్కడైనా చప్పుడైతే భయం అన్నిటికీ భయమే ఆ భయం పోవాలంటే చీకటి పోవాలి ఆ చీకటిని పోగొట్టగలిగిన వాడెవరు సూర్య సూర్యనారాయణమూర్తి సూర్యోదయం అయింది ఇక చీకటి లేదు చీకటి లేదు భయం లేదు బుద్ధి ప్రచోదనమైంది కాబట్టి ఇప్పుడు ఆయన తన తేజస్సు చేత ఒక మహోపకారాన్ని చేస్తున్నాడు ఎవరికి ఏదో దీపం పెట్టుకున్న ఒక ఇంట్లో ఒక గదిలో ఉన్నవాడికి కాదు సమస్తలోకాలకి ఇంతమందికి అది కూడా యోగ్యతాయోగ్యతల విచారణ ఏం లేదు వీడు దుర్మార్గుడండి వీడికెందుకు నేను వెలితనివ్వాలి వీడికెందుకు శాంతినివ్వాలి వీడికెందుకు భయం పోగొట్టాలనేటటువంటి సిద్ధాంతం లేదు యోగ్యతాయోగ్యతలను విచారణ చెయ్యకుండా సమస్త లోకవాసులందరికీ కూడా భయాన్ని తీరుస్తున్నాడు కాబట్టి భయాన్ని తీర్చగలిగినటువంటి తేజస్సు తప్ప నువ్వు ఇన్నాళ్ళ నుంచి భయం పోగొడుతున్నావు నిన్ను భయపెడతావు అనేవాడు మాత్రం లోకంలో లేడు అందుకే ఆ తేజస్సుని ఆక్రమించగలిగిన తేజస్సు లోకంలో లేదు ఆయన తేజస్సే అన్నిటినీ ఆక్రమిస్తాయి అందుకని తేజస్వి అంతేకాదు లక్ష్మిని మనకి అందిస్తాడ లక్ష్మీ కటాక్షాన్ని కల్పిస్తాడని నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటాను మీకు ఎవరో ఒక వ్యక్తిని చూడాలని ఎప్పటి నుంచో కోరిక మీరు వెళ్ళారనుకోండి ఒకవేళ ఆయన ఉన్నటువంటి ఇంటికి కింద రక్షక భటుడు ఉన్నాడు మీరెవరు మిమ్మల్ని రమ్మని చెప్పారా ఆయన మీకు టైం ఇచ్చారా కలుస్తానన్నారా అన్నాడు లేదండి ఆయన్ని చూడడానికి వచ్చాం అలా ఎవరిని కలవరండి ఒకవేళ మీరు ముందడిగి ఉంటే మీకు ఆయన ఏమైనా సమయం ఇస్తే కలుస్తారు లేకపోతే అలా కలవరు అన్నారు ఇప్పుడు మీరు నిరాశా నిస్పృహలకి లోనయ్యారు అయ్యో ఒక్కసారి ఆయన్ని దగ్గరికి చూద్దాం అనుకున్నామే ఒక్కసారి మాట్లాడదాం అనుకున్నామే కానీ లోపలికి పంపించని అనుకున్నారే ఉన్నాయి వెళ్ళి తలుపు కొట్టిపోని పిలిచి అడుగుదామంటే కుదరదు కదా అని నిస్పృహకి లోనయ్యారు ఈలోగా అటుగా ఎవరో వచ్చారు ఏమమ్మా ఎందుకు వచ్చారు ఇందులో ఫలానా వారు ఉన్నారు కదా వారిని ఒక్కసారి కలవాలనుకుంటున్నామండి ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నారా దేనికి అంటే ఏం ప్రయోజనం లేదు ఒక్కసారి ఆయన దగ్గర నుంచి చూసా నమస్కారం పెడదామని అలాగా నాతో రా అన్నారు అని ఆయన ముందు నడుస్తుంటే మీరు వెనక నడుస్తున్నారు ఇప్పుడు రక్షకబట్టుడు ఏమనలేదు ఎందుకనంటే ఆయనకి ఈయన చాలా ఆంతరంగికుడు బాగా పరిచయం ఉన్నవాడు అందుకని ఆయనతో వెళ్ళారు ఆయన వెళ్ళి ఏదో గంట కొట్టాడు వచ్చి ఆయన తలుపులు తీశాను తలుపులు తీశారు అంటే ఆయన లోపలికి ఆహ్వానించడమో ఆయన బయటికి రావడమో మొత్తం మీద మీ ప్రయోజనం అయిపోయిందా లేదా సిద్ధించేసిందా లేదా చూసేశారా లేదా చూసేయగానే కోరిక తీరిందా లేదా కటాక్షము అన్న మాటకు అర్థమేమిటంటే కడగంటి చూపు ఏం చేస్తారు తలుపు తీసి కనీసం తనకి కావలసిన వాడితో మాట్లాడుతున్న మీరెవరు అన్నట్టుగా ఇలా అయినా చూస్తారా ఇలా చూసిన చూపేదిందో అది గొప్ప కాదు సామాన్యం నేను ఇలా చూస్తున్నాను అనుకోండి చూడాలి కాబట్టి చూస్తాను కానీ సభలో ఎవరున్నారో నా దృష్టిలో పెడుతుందా వెళ్ళదు కానీ నాకు చాలా ప్రియమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ ఆ పక్కన వాళ్ళని నేను ఇలా చూసుకుంటూ ఉంటాను ఇలా చూసుకుంటున్నానంటే ఇది పొట్టి చూపు కంటి చివరి నుంచి చూసుకుంటూ ఉంటాను ఏదో ముఖ్యమైన వస్తువు ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి ఆఖరని మర్చిపోయి వెళ్ళిపోతానేమో అని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటున్నాను అనుకోండి దాన్ని కటాక్షం అంట కటాక్షము గొప్పది ఆయనేం చేశాడు ఇప్పుడు అసలు తనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఇలా చూశాడు వీరెవరు అన్నట్టుగా అదే చాలు అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు తలుపులు తీయించగలిగిన వాడెవరు బాగా దగ్గర వాడు ఆ తలుపులు తీస్తే కోరిక తీరిపోయిందంటే లక్ష్మీదేవి ఉన్న ఇంటి తలుపులు తీస్తే లక్ష్మీ కటాక్షం వచ్చేసినట్టేనా ఆవిడ అనుగ్రహం దొరికేసినట్టేనా ఆవిడ చల్లని చూపు మన మీద పడినట్టేనా లక్ష్మి అంటే లోకుల చేత చూడబడినది లోకమును చూచున్నది అని అర్థాలు ఆవిడ చూపొక్కసారి పడింది అనుకోండి అంతే ఎక్కడ లేని మహదైశ్వర్యం కృషిస్తారు స్త్రీలు రక్త కోసం చేస్తూ యద్భంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతం చిత్తరీ భోగోపోతకైలీ భగవత్ సానశ్రీ అస్ఫృణీత అమృతరిధీల అపాంగై అంటారు ఆమె కుమారుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రి చేత్తో పట్టుకుని అన్నీ రాసి ఐశ్వర్యము అన్నది రాయవలిసి వచ్చేటప్పటికి అమ్మవంత చూస్తాటలా సింహాసనంలో కూర్చుంటుంది అమ్మా ఎంతరాయణం అంటాడు ఆ పుర్రె గత జన్మలో ఎవరు అంటుంది అంటే అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరున్నదమ్మా ఓ వాడా ఎంత చేశాడ్రా సమాజం కోసం ఎంత త్యాగమూర్తి అని ఓ అంటుంది ఇలా కనుబొమలెత్తుతుంది మహదైశ్వర్యం ఆయన ఇంటి ముందు ఏనుగులు ఘయీకరిస్తూ నిలబడతాయని రాస్తాడు వాడా అని ఆవిడ ఇలా అందనుకోండి దరిద్రుడు అని రాస్తాడు ధ్రూభంగా ప్రమాణం ఆవిడ కనుబమ్మ యొక్క కదలిక చేత ఐశ్వర్యము నిర్ణయింపకూడదు అటువంటి తల్లి యొక్క కటాక్షం పడింది అనుకోండి ఇంకంతకన్నా లక్ష్మీ కటాక్షం ఏమిటి విశేషానుగ్రహం అది కలగాలంటే ఆవిడ ఉన్న ఇంటి తలుపు తీయించేవాడు ఉండాలి ఎక్కడ ఉంటుంది ఆవిడ ఏ ఇంట్లో ఉంటుంది ఎలా వెళ్ళడం ఆ ఇంటికి పోని దారి చెప్పేవాడు ఉన్నాడా తీసుకెళ్ళాడు తలుపు తీయించేవాడు ఉన్నాడా ఓ సామాన్యుణ్ణి కలుసుకోవడమే కష్టమైతే లక్ష్మీదేవున్న ఇంటి తలుపులు తీయించేవాడు ఎవడు మన కోసం తీయించే ఆవిడ చూపు మన మీద పడేటట్టు చేయగలిగిన వాడెవడు అంటే ఆవిడ ఎక్కడుంటుందో మీరు తెల్లవారి లేస్తే అస్తమానం లక్ష్మీ అష్టోత్తరంలో శ్రీ సూక్తంలో చదువుతున్నారు కదా ఆవిడ పద్మాలయా పద్మాసని పద్మముఖి పద్మమాల ప దేవీం పద్మిని పద్మగంభినీ ఆవిడ అంతా పద్మ సంబంధంగా ఉంటుంది పద్మంలో కూర్చుని ఉంటుంది ఆవిడ తాని తలుపులు వేసేసి ఉన్నాయి ఎందుకని పద్మాలు ఇలా ముడుచుకుని ఉంటాయి ఇలా రేకులు ఇలా మూసేసుకుని ఉంటాయి లోపల ఆవిడ కూర్చుంది తలుపులు లోపల కూర్చున్నటువంటి ఒక వ్యక్తిలే ఆవిడ మనని మనం ఆవిడ్ని చూడాలి ఆవిడ కోసం మనం చూస్తున్నాం ఆవిడే మనం చూడాలి తలుపులు తీయించేవాడు ఉండాలి పద్మం యొక్క రేకులు విచ్చుకున్నాయి ఆవిడ మనం చూసింది ఇప్పుడు పద్మం యొక్క తలుపులు తీయించేవాడెవరు ఒక్క సూర్యనారాయణ ఆయన కిరణంగాని పడిందా ఆ తలుపులు విచ్చుకున్నాయి విచ్చుకున్నాయా ఆవిడ చూసింది ఆవిడ చూసిందా మన జాతకం మారిపోయింది ఆయన తేజస్సు మనకి లక్ష్మీకారణం ఇలాంటి తేజస్సు ఇంకొకడు ఉన్నాడా అలా లక్ష్మీ కటాక్షాన్ని కురిపించగలిగినటువంటి తేజస్సు లోకంలో ఉన్నాడా సూర్యుడికి ప్రత్యామ్నాయ ఇంకా మీరు వేరొక కిరణాలు పట్టుకెళ్ళి ఆ పద్మం యొక్క మొగ్గ మీద వేశారనుకోండి ఏదో దీపం పట్టుకెళ్ళి కిరణాలు ప్రసరింపజేసారనుకోండి అదేమి మెచ్చుకోదాడు దానికొక్క సూర్యకిరణం తగిలితేనే మెచ్చుకుంటుంది విచ్చుకుందా పద్మంలో తల్లి కూర్చుని ఇలా విచ్చుకుంది అంటే తలుపులు తీసింది తలుపులు తీసిందా అక్కడే ఉన్నవాడిని ఇలా సంతోషంతో చూస్తారు మీరు ఇలా పక్కకున్నారా ఇలా చూస్తుంది ఇటున్నారా ఇలా చూస్తుంది ఎటున్నా చూస్తుంది ఆవిడ చూపు అలక్ష్మి పోయింది భయం లక్ష్మి వచ్చి అలక్ష్మీర్మేనశ్యతాం త్వం వృణి ఆవిడ యొక్క ఏ అలక్ష్మి యొక్క దృష్టి మన నుండి తొలగిపోవాలో ఆ అలక్ష్మి తొలగిపోయింది భయరూపంలో చీకటి రూపంలో ఏ లక్ష్మీ కటాక్షం మనకి కలగాలో ఆ లక్ష్మీ కటాక్షం కలిగింది ఇలా వేరొక కాంతి చెయ్యగలదా ఒక్క సూర్యకాంతి చెయ్యగలదు చెయ్యగలిగినప్పుడు అటువంటి కాంతికి ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సుని కాదని నిలబడగలిగిన తేజస్సు ఇంకొకటి లోకంలో ఉందా లేదు అందుకే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం అంత విశేషంగా చెప్పబడదు మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు అసలు పద్మం యొక్క మొగ్గ చేత్తో పట్టుకొని మీరు ఇలా సూర్యబింబానికి ఒకసారి చూపించి ఆ కాడ ఇలా అన్నారనుకోండి టక్కును ఇచ్చుకుంటారు మీరు ఎప్పుడైనా అలా చేయడం కానీ అలాంటిది అనుభవంలోకి తెచ్చుకోవడం కానీ చేశారో లేదో నాకు తెలియదు మేము మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవాలు చేసేటప్పుడు తెల్లవారుజామున వచ్చినటువంటి ఆ పద్మాల మొగ్గలు పువ్వులు చేవిలు చేస్తే సూర్యోదయం అవగానే ఇలా చూపించి ఆ కాడ ఇలా ఇలా అంటే చాలు తక్కువ విచ్చుకుంటారు ఆ కిరణ ప్రసారానికి విచ్చుకుంటాం విచ్చుకోగానే లక్ష్మీదేవి ఇలా మరి పద్మంలో ఉంటుందన్న తర్వాత చూడద్దు తలుపులు తీసి కాబట్టి ఎంత గొప్ప తేజస్వి ఇప్పుడు ఆ తేజస్వి అందుకని తేజస్వి ఆ కాంతి సామాన్యమైన కాంతి కాదు సుమా అది పరమాద్భుతమైన కాంతి అని చెప్పడానికి మహర్షి పొంగిపోయి తాను ఆనందపడిపోతూ రామచంద్రమూర్తికి చూపిస్తూ ఏష ఈ బింబం ఉందే ఇది లక్ష్మీకారకం రామా ఈ బింబం దరిద్రాన్ని తరివేస్తుంది రామా భయాన్ని పోగొడుతుంది రామా నీకు ఇంకా భయం లేదు చింతాశోక ప్రశమనం ఆయుర్వద్ధనము పెట్టుకుంటావు నీకు విజయము నీకు యశస్సు ఇవన్నీ లక్ష్మి ఇవి కావాలా అనుకో బింబాలకి నమస్కారం చెయ్యి ఉత్తర క్షణంలో ప్రసరిస్తాడు అంతే ఆ లక్ష్మి అనుగ్రహాన్ని ఎందుకు ప్రవేశపెడతాడు కీర్తివంతుడు అవుతావు రావణ సంహారం చేశావు కీర్తి మూట కట్టుకుంటావు ఏది ఒక్క నమస్కారం చెయ్యి అందుకని ఆ పరవశంతో ఏష అని చూపిస్తూ చెప్తున్నాడు అంతేకాదు అమ్మో ఎంత అనుభవించాడో మహానుభావుడు మయూర కవి ఆ భావనలో ఆవిష్కరించడంలో గో అంటే కిరణము అనొక అర్థం కిరణములో కాంతి తేజస్సు ఎవరూ అతిక్రమించలేనిది సూర్యుడి గో అంటే ఆవు అనొక అర్థం గోవు ఎంత శక్తివంతమో ఎంత పరదేవతాస్వరూపమో అందరు దేవతలు గోవు శరీరంలో ఎలా ఉంటారో అలా సూర్యుని యొక్క కిరణములు కూడా అంత తేజోవర్ధకములు అంతటి తేజపుంజములు సాధారణంగా ఆవులు ఏం చేస్తాయి పొద్దున్నే వాటి పాలు పితికి విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తే ఆ గోవులు ఏం చేస్తాయి బయలుదేరి పచ్చగడ్డి ఉన్నటువంటి పొలాలకి వెళ్ళిపోతాయి సూర్యుని యొక్క కిరణములు ఏం చేస్తాయి ఆయన తీజిసి ఏం చేస్తుంది పొద్దున్నే బాలభానుని యొక్క కిరణములు ప్రారంభమవుతాయి అవి ఏం చేస్తాయి ఎక్కడ పడ్డాయో అక్కడే ఉండిపోవు అవి కూడా బీడికి వెళ్ళిపోయినట్టుగా అవి కూడా అలా విస్తరించి అన్ని చోట్లకి సర్దుకుంటాయి లోకమంతటా కాంతి ప్రసరిస్తాయి ఆ గోవులు ఏం చేస్తాయి సాయంకాలం వచ్చి పాలిస్తాయి ఈ గోవులు ఏం చేస్తాయి మన అందరికీ కూడా ఆయుర్వర్ధనమైనటువంటి శక్తినిస్తాయి గోవు పాలు తాగాడు అనుకోండి అది ఏ ఆశ్రమం అన్న దానితో సంబంధం లేదు బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి పసిపిల్లవాడు ఎవరైనా ఆవు పాలు తాగుతాడు అది సమీకృత ఆహారం ఆవు పాలు ఇక్కడ ఆహారం ఆవు పాలతో అభిషేకం ఊర్ధ్వలోక ప్రాప్తికి సోపానం ఈ సూర్యకిరణములకు కూడా గో శబ్దం అన్వయం అయినప్పుడు అవి కూడా గోవులే అవి ఏం చేస్తాయి ఆ సూర్యుని యొక్క తేజస్సుని ఉపాసన చేసిన వాడు ఎవరు ఉంటాడో మనసులో ఆ సూర్యబింబాన్ని కాంతిని స్మరించి ఆదిత్య హృదయం చదివి ఉపాసన చేసేటటువంటి వాడికి ఇహమునందు సమీకృత ఆహారము ఆవు ఎలా ఆయుర్వర్ధనమై బలాన్నిచ్చి కాపాడుతున్నాయో అలా సమస్త ఐశ్వర్యాన్ని ఇచ్చి గోసేవ ఎలా మోక్షానికి కారణమవుతుందో అలా ఆ సూర్యబింబాన్ని ఉపాసన చేయడం చిట్ట చివర మోక్షానికి కారణమవుతుంది గోవు ఉండేటటువంటి ఇంకొక లక్షణం అసలు అగ్నికి పోషకత్వం అంతా ఎవరు చేస్తారు అంటే గోవు చేస్తారు ఇది కించిత్ గంభీరమైన విషయం అసలు సనాతన ధర్మం కూడా దేని మీద ఆధారపడిపోతుంది అంటే అగ్ని మీద ఆధారపడిపోతుంది అగ్నిహోత్రములోకి వేదమంత్రములతో హవిస్సులిచ్చేటటువంటి సంప్రదాయము కలిగినటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే ఆ అగ్నిహోత్రంలోకి హవిస్సునిస్తాం ఆ హవిస్సు దేవతలు తింటారు దేవతలు వర్షం కురిపిస్తారు వర్షము పాడి పంట దాని మనం ఐశ్వర్యాన్ని అనుభవిస్తాం ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది అయినప్పుడు ఆ అగ్నిహోత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ రగల్చకూడదు భూశుద్ధి చెయ్యాలి భూమి శుద్ధి చెయ్యాలంటే లోకంలో ఒక్కటే పదార్థం ఉంది గోవు యొక్క పేడ గోమయాన్ని తీసుకురావాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై లక్షల తొంభై ప్రాణుల యొక్క మలమూత్రములు హేయములు దూష్యములు దుర్గం దభ ఇష్టములు అవి పవిత్ర పదార్థములు కావు కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు ఎక్కడ పడతాయో అటువంటి చోట ములిచినటువంటి గడ్డిని దర్భాల్ని తీసుకొచ్చి యజ్ఞంలో వాడమని చెప్తోంది వేదం గోవులు తిరిగిన ప్రదేశం ఏదుందో అది గోష్టం అంతకన్నా పవిత్రమైనటువంటి ప్రదేశము ఇక ఈ భూమండలంలో ఇంకొకటి లేదు అంత పవిత్రమైన ప్రదేశము ఏదైనా ఉంటే గోశాల అందుకే జీవితం మొత్తం మీద భాగవతాన్ని ఒక్కసారైనా నైవిషారణ్యంలో చదువుకో నైమిషారణ్యంలో భాగవతాన్ని చదవకపోతే గోశాలలో కూర్చుని చదువుకో అని చెప్తారు గోశాల అంత పరమ పవిత్రమైన స్థలం కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎక్కడికి వెళ్ళినా గోశాలు ఉంటే గోశాలలో పడుకుని నిద్రపోయేవారే గోశాల అంత పవిత్రమైన స్థలం ఆ గోమయంతో భూమిని అలికారనుకోండి యజ్ఞం చెయ్యడానికి అగ్నిని రగల్చడానికి ఆ భూమి యోగ్యతని పొందుతుంది యజ్ఞం చెయ్యాలి అంటే ప్రధానంగా ముందు గోమయం కావాలి తర్వాత ఆవు పాను కావాలి ఆవు నెయ్యి కావాలి ప్రత్యేక ఆజ్యము అని ఆ ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం చేయడానికి కుదరదు అగ్నిహోత్రంలో ఆవుతితో యజ్ఞం చెయ్యనప్పుడు దేవతలకు హవిస్సు అందనప్పుడు దేవతల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కాలేము అగ్నికి ఆవుకి అంత దగ్గర సంబంధం అందుకే అగ్నిహోత్రము వర్ధిల్లడం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది వేదం ఒక చిత్రమైన మాట ఉంది గౌరవారగ్ అంది గోవు అగ్ని అగ్ని గోవు కాదు ఎందుచేత అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధించాలి అగ్నిహోత్రాన్ని ఆరాధించకుండా నిజానికి ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు అందరూ చాతుర్వర్ణముల వారు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారు వైద్యదాన వైద్యనాథ దీక్షితీయం వర్ణం వారు చేసేటటువంటి క్రియలకు అన్నిటికీ కూడా అధికారయుతంగా చెప్తుంది అటువంటి వైద్యనాథ దీక్షితీయం నాలుగో వర్ణం వారికి కూడా అగ్నిహోత్రాన్ని విధించింది అందరూ అగ్నిహోత్రం చెయ్యాలి అందున విశేషించి గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి ఇల్లాలి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆయన అగ్నిహోత్రాన్ని సంరక్షించడం అందులో కాస్త మూక వేస్తూ అగ్నిని కాపాడుతుంటుంది అలా అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే దోషం స్త్రిమిచ్చేత్ హుతాశన అసలు ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్నిహోత్రంలోంచి వస్తుంది తద్దోషం పరిహారం అవ్వాలంటే లోకంలో ఒకే ఒక్క మార్గం ఉన్నది గో పోషణం ఒక్కటే అందుకే లోకంలో ధనమన్నమాట అన్నిటికీ అన్వయం అవదు ధనమద్విర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో అని శ్రీ సూక్తం ధనం గురించి మాట్లాడుతుంది అవన్నీ ధనం అంటే డబ్బు ఉద్దేశం కాదు గోధనం అంటారు అందుకే ధనము అనబడే మాట గోవుకి అన్వయం ప్రతిరోజు గోవుకి గ్రాసం అంటే దాన్ని నోరు పట్టేటంత పచ్చిగడ్డి తినిపించాడు అనుకోండి వాడు ఆ రోజున అగ్ని కార్యం చేసినట్టే గోవుకి ప్రదక్షిణం చేశాడనుకోండి అగ్ని కార్యం చేసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేశాడు ఇంట్లో ఆ ఉంది ఇంట్లో అగ్నిహోత్రం ఉందని లెక్క ఇంట్లో గోవు ఉన్న తాను గోవుని పోషించిన గోవుకి ప్రదక్షిణం చేసిన గోవుకి గ్రాసం పెట్టినా గోవుని కాపాడినా గోవు ది కూర్చున్నా గోవుని సేవించిన వాడు అగ్నిని సేవించినట్టే దానిచేత శ్రీయం కలుగుతుంది అందుకే అసలు సనాతన ధర్మం మనకు ప్రాణనాడి ఎక్కడుంది అంటే గోశాలలోనే ఉంది గోవులోనే ఉంది గోవు అంత గొప్పది గోవు రక్షింపబడిన నాడు అగ్నిహోత్రము రక్షింపబడినట్టు అంటే సనాతన ధర్మము యొక్క మూలములు రక్షింపబడినట్టు అంత గొప్పదైనటువంటి గోవు అగ్నిని రక్షిస్తుంది సూర్యుడు అగ్నిని లోకానికి ప్రదానం చేసిన వాడు ఆయనే నిన్నటి రోజున మీకు నేను నా ప్రవచనంలో ఆయన అగ్ని అన్న విషయం ఎంత నిర్ధారణగానో స్పష్టంగానో మీకు నేను మనవి చేసి ఉన్నాను కాబట్టి ఇద్దరికీ అగ్ని సంబంధం ఉంది కాబట్టి గో అంటే కిరణం గో అంటే గోవు ఇక్కడ గోవు ఎలా అగ్నిని సమర్థిస్తుందో అగ్నితో తుల్యమై ఉంటుందో అగ్ని కార్యములకు ఉప ఉపయుక్తమవుతుందో సూర్యకిరణములు అలా ఉపయుక్తములవుతాయి కాబట్టి గోవు ఎంత గొప్పదో ఆయన తేజస్సు అంత గొప్పది మిగిలిన వాటి తేజస్సు అలా చెప్పడానికి అవుతుందా ఓ చంద్రబింబం ఉంది చంద్రబింబం యొక్క తేజస్సుని సూర్య తేజస్సుతో సమానంగా చెప్పగలరా మీరు కుదరదు ఒక దీపం యొక్క కాంతి ఉంది దానికో తేజస్సు ఉంది ఆ తేజస్సు సూర్య తేజస్సుతో పోల్చి చెప్పడానికి కుదరదు అందుకే ఆయన తేజస్సు అంత గొప్పది అది పాప పరిహారం చేస్తుంది సూర్యోపాసనం చేసినటువంటి వ్యక్తి యొక్క పాపములు పరిహరింపబడతాయి పాపములు లేవండి పాపాలు పోవండి అని చెప్పడానికి మనమేమనం శాస్త్రాలు చెప్తున్నప్పుడు ధిక్కరించి కాదనడానికి మనమేమనం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యం వ్యవస్థితం శాస్త్రం ఎది చెప్పిందో అది ప్రమాణం గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖములు ఇవ్వబడతాయని చెప్పి పునర్జన్మ సిద్ధాంతము ప్రాణప్రదమైనటువంటి సనాతన ధర్మము తెల్లవారి లేస్తే వేయి నోళ్లతో ఘోషిస్తున్నప్పుడు పాపపుణ్యములు ఉన్నవి అటువంటి పాపమును పరిమార్చగలిగిన వాడెవడో వాడు ఈశ్వరత్వమును పొందినవాడు భువనీశ్వరం నిన్ననే మీతో మనవి చేశారు ఒక గోవు యొక్క సేవ పాపములను తొలగిస్తుంది తొలగించి అభ్యున్నతికి కారణమవుతుంది అందుకో కాళిదాస మహాకవి చేసిన ఏ దోషం తన జరిగిందో ఆ దోషం పోవడానికి నందినీధేను సేవించి సంతానాన్ని కన్నాడు రఘుమహారాజుడు అలా మనం కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన చేసినటువంటి కారణం చేత ఆయన ఆయన యొక్క వెలుగుల చేత పాపాలని పోగొడతాడు ఆ పాపములను పోగొట్టగలిగినటువంటి గొప్ప తేజస్సు కలిగిన అటువంటి తేజస్సు అన్ని చోట్ల ఉంటుందని మీరు అలా ధాటించగలరు అది చెప్పడం సాధ్యం కాదు అంత గొప్ప తేజస్సు తేజస్సు కాబట్టి తేజస్సులో మునగడం ఆ తేజస్సు మీద పడడం ఆ తేజో బింబం ఉదయిస్తున్నప్పుడు లేచి ఒక్క నమస్కారం చెయ్యడం మన అందరి యొక్క అదృష్టానికి కారణమవుతుంది అందుకే గోవులకు ఎటువంటి లక్షణాలు ఉంటాయో సూర్యకిరణములకు ఆ తేజస్సుకి కూడా అదే లక్షణములు ఉంటాయి గోశబ్దం చేత అటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఇవన్నీ ఒకెత్తు అన్నిటినీ మించి ఆయన తేజస్సు నందు గొప్ప లక్షణం ఏమిటి అంటే ఉత్సాహాన్ని కల్పిస్తాడు సమస్త ప్రాణులు తెల్లవారిందనుకోండి ఉత్సాహాన్ని పొందుతాయి అమ్మయ్యా చీకటి అయిపోయింది తెల్లవారింది కాబట్టి ఇంకా పర్వాలేదు ఇంకా మనం ఒడ్డున పడిపోయినట్టే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఎవరో దారి తెప్పిపోయాడు ఎటు వెళ్ళిపోయాడు అరణ్య మార్గంలా అనిపించింది భయపడిపోయి ఉండిపోయాడు తెల్లవారింది సూర్యబింబం వచ్చింది అమ్మయ్యా చీకటి వెళ్ళిపోయింది ఎంత ధైర్యం వచ్చిందో ఎంత ఉత్సాహం వచ్చిందో ఎంత సంతోషం వచ్చిందో సూర్యబింబము యొక్క ఆ ఉదయించేటటువంటి ప్రక్రియ ఆయన నుంచి విలువడేటటువంటి తేజస్సు మనస్సులకు ఉత్సాహకారకమవుతుంది అలా ఉత్సాహం అన్నీ ఇవ్వలేదు అన్నీ అలా ఉత్సాహాన్ని నింపగలిగినవి బుద్ధిని వికసింపచేయగలిగినటువంటి శక్తితోటి ఉండవు అది ఒక్క సూర్య తేజస్సుకే ఉన్నది అందుకే ఆ తేజస్సు నందు ఒక అమృత శక్తి ఉంది ఆ అమృత శక్తి మిగిలిన చోట్ల లేదు అందుకే మన దేశానికి వచ్చిన వాళ్ళు ఆ సూర్యకాంతి అంతగా దొరకనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా సంబాత్ పేరు చెప్పి చాలా బట్టలు ఒంటిమించి తీసేసి చిన్న బట్టలు కట్టుకుని ఆ సూర్యబింబానికి ఎదురుకుండా పడుకుని మురిసిపోతారు అసలు ఆ సూర్య తేజస్సులో ఆ శక్తి ఉంది వీళ్ళకి ఇంత సూర్యరశ్మి ఇంత విరివిగా దొరుకుతుంది వీళ్ళెంత అదృష్టవంతులు రాయి దేశంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు మనం అదృష్టవంతులం ఇది కర్మభూమి వేదభూమి అందుకే సూర్యభగవానుడు యొక్క కాంతి విరివిగా లభిస్తుంది మనకి ఉత్సాహం ప్రకటన చేసేటటువంటి ఉత్సవం లోకంలో ఒక్కటే ఉంటుంది ఎన్నో ఉత్సవాలు స్వామికి కానీ అన్ని ఉత్సవాల్లోకి ఆయన కూడా ప్రహృష్టంగా ప్రహృష్టంగా అంటే ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ప్రసన్నంగా ఉండేటటువంటి ఉత్సవంగా చెప్పబడేది ఇది అంటే వసంతోత్సవం అందుకే ఇప్పటికీ మీరు ఎక్కడైనా విజ్ఞులైనటువంటి వారు వసంతోత్సవాన్ని నిర్వహించినప్పుడు గమనించండి ఒక మాట చెప్తారు ఈశ్వరుడు చల్లుకున్నటువంటి వసంతాన్ని భక్తుల మీద చల్లేటప్పుడు అలా కూర్చోకండి లేచి సంతోషంగా నిలబడితే వసంతం చల్లుతాం అంటారు వసంతం చల్లుకునేటప్పుడు పరమ సంతోషంగా చల్లించుకోవాలి పరమానందంతో చల్లించుకోవాలి నేను కొన్ని కొన్ని చోట్ల చూశాను పరమ సంతోషంతో భగవన్నామని చెప్తూ కేరింతలు కొడుతూ వసంతం ఆడుకుంటాడు వసంతం ఆడుకున్నారంటే అసలు సూర్యోదయం అవుతూ ఆయన వసంతం ఆడతాడు అందుకే వసంతం ఎర్రగా ఉంటుంది ఆయన ఉదయిస్తున్నప్పుడు కిరణముల కాంతి లోకమంతా ఎర్రగా పడుతుంది అంటే వసంతం చల్లుతాడు నిద్రమహావధి లేచి ఉత్సాహం పుంజుకోవాయి సంతోషంగా లేచి నిలబడి ఆనందంతో భోజించుకోవాలి వసంతం మీద లేచి బట్టలు ఎర్రటి కాంతిలో తడిసిన తర్వాత కార్యం మొదలుపెట్టు అదే అవుతుంది అన్నిటికీ బెంగ పెట్టుకుని నిరాశ నిస్పృహలతో నీరస పడిపోయి అలా పడుటం లే అని వసంతం చల్లుతాడు వసంతం చల్లుతున్నారంటే లేచి నిలబడాలి సంతోషంగా అందుకే సూర్యోదయం యొక్క తేజస్సులో ఆయన లోకాన్ని వసంతం ఆడిస్తాడు మిగిలిన తేజస్సులు వసంతం ఆడిస్తాయా ఏ ఓ దీపకాంతి కానీ చంద్రకాంతి కానీ అలా ఎర్రటి కాంతి వచ్చి లోకాల్ అంతటినీ ఇరుపులో ఉంచి వసంత ఆడిస్తుందా ఈ ప్రాణి ఆ ప్రాణి చూడడం అన్ని ప్రాణులతో వసంత ఆడతాడైనా అంటే ఆయన ఎంత ప్రహృష్టమూర్తో ఎంత ప్రసన్నమూర్తో ఎంతటి తేజోమూర్తో మన ఎందు ఎంత తేజస్సుని వృద్ధి చేస్తాడో ఆ సూర్యబింబాన్ని చూడడం దానికి నమస్కరించడం ఎంత గొప్ప విశేషమో చూడవచ్చు ఎక్కడైనా లోకంలో ఒక కాంతి ఒక తేజస్సు తేజస్సు అన్నప్పుడే కాంతి సంబంధం ఉన్నాయనుకోండి అది అనేక రంగులుగా మారుతూ వైభవాన్ని సంతరించుకోవడం ఉండదు ఓ దీపం ఉందనుకోండి ఆ దీపం అలా వెలుగుతున్నంత సేపు ఒకలా కాంతినిస్తూ ఉంటుంది ఓ మహా అయితే నిధనమైపోయేటప్పుడు ఎర్రగా వెలిగి ఆ కన్నా నిధనమైపోతుందేమో కానీ అదంత సంతోషదాయకమైన విషయం ఏం కాదుగా నిధనమైపోవడం అన్నది కానీ సూర్యబింబం ఉదయించడం దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతులలో ఒక విశేషం ఉంటుంది లోకంలో మీరు ఏ భగవంతుని యొక్క స్వరూపానికైనా సుప్రభాతం చెప్తారు సుప్రభాతం చెప్పేటప్పుడు మొదటి గుర్తి ఏం చెప్తారు సూర్యోదయం అవుతోందని చెప్తాం కౌసల్యామ పూర్వసంధ్యా కర్తవ్యం దైవమాంబిక సూర్యోదయం అవుతోంది లే అంటాం సుప్రభాతం చెప్పడానికి ఎవరు ఆధారం సూర్యోదయం ఆధారం సూర్యుడికి సుప్రభాతం చెప్పాలంటే ఎలా చెప్తారు అందుకే సుప్రభాతం చెప్పడానికి అవకాశం లేని పరమాత్మ స్వరూపం ఏదైనా ఉంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే ఆయనే సుప్రభాతాలన్నింటికీ యాది ఇంకా ఆయనకి సుప్రభాతం పలకడం ఎలా సాధ్యం ఆ తేజస్సు ఆ తేజస్సులో భగవత్ దేవాలయాలన్నీ సుప్రభాతం పాడించుకుంటాయి ఆయనకి సుప్రభాతం అక్కర్లేదు వేళ పట్టుకుని ఏ సుప్రభాతం ఎవరూ పలకక్కర్లేదు వచ్చేస్తారు ఆయన రావడం సుప్రభాతం ాతం అంటే కాంతి ప్ర అంటే కాంతి రావడానికి ముందున్న అరుణోదయం సు అంటే ఆయన వచ్చాడు కాబట్టి అది సు సుప్రభాతం అసలు ఆ సుప్రభాతం మిగిలిన వాళ్ళకే ఆయన వస్తున్నాడు కాబట్టి పాట పాడితే ఆయనకి ఆయన రావడమే సుప్రభాతం అసలు అటువంటి తేజస్సున్న మూర్తి లోకంలో ఉన్నాడా ఇంకా అది సూర్యబింబం అంటే అటువంటి తేజోమూర్తి అని తెలిసిన తర్వాత ఏష ఎక్కడికో వెళ్ళి నువ్వు చూడక్కర్లేదు రామా మీ ఇంటికే వస్తాడు ఓసారి అలా మేడెక్కు అలా నిలబడు చూడు అదిగడుగడు గడుగు వస్తున్నాడు ఒక్క నమస్కారం చెయ్యి ఇది విన్న తర్వాత అబ్బా ఇంతటి తేజోమూర్త ఇంతటి విలుగుల ముద్ద ఓసారి చూడాలి రేపు తప్పకుండా నమస్కారం చెయ్యాలి అని అనిపించకుండా ఉంటుందా ఉండదు కానీ మన వాళ్ళు మాత్రం చాలా పెద్ద చమత్కారం చేశారు ఆ సూర్యుడికి సుప్రభాతం పాడడం కుదరదు కదూ కానీ సూర్యుడి విషయంలో ఉదయిస్తున్న బింబానికి ఒక పేరుంది బాలబింబం అంటుంటారు బాల అంటారు అంటే ఉదయించిన బింబాన్ని బాలుడు అంటారు బాలుడు అంటే పుట్టాడు సుప్రభాతం అనడానికి ఎలా కుదరదు అందుకని పుట్టినవాడైతే ఇప్పుడే పుట్టాడవచ్చగా పుడితే ఏం చేస్తారు లోకంలో ఎవరికైనా బిడ్డడు పుట్టాడు అనుకోండి మగవాళ్ళు ముందు ఆడవాళ్ళు పెడతారు వాళ్ళవాళ్ళు ఆ సుతికాగృహంలోకి వెళ్ళి పిల్లవాడిని చూసి బల్లగా ఉన్నాడే పిల్లాడు అంటాడు ఎర్రగా కుంకంపులో ఉన్నాడే పచ్చగా పిల్లాడిని ఇలా ముట్టుకుంటే కద్దీపోతాడేమో అన్నట్టున్నాడు ఎంత బాగున్నాడో ముందు రంగు చెప్తారు కదా అందుకే తెలుగు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి గానం చేశారు ఆ సూర్యబింబం ఆయన తేజస్సు గురించి మాట్లాడుతూ అసలు ఆ ఉదయ్ అదేంటి పుడుతున్న బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద బంగారు బంగారు ఏదో పుత్త పసి ఛాయ శ్రీ సూర్యనారాయణ పొందు పొందు పుత్తాయ శ్రీ సూర్యనారాయణ మీలుకోహరి సూర్య నారాయణ అంటే పుడుతున్న బాలుడు లేకపోతే పుట్టిన బాలుడు అప్పుడే పుట్టినవాడు బాలుడు కదా మరి బా బాలబింబం కదా అందుకని అదిగో పుట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడంటేట పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు ఎలా ఉంటుందో దానిమీద కొద్దిగా బంగారం వేస్తే ఎలా ఉంటుందో అంటే వెంటనే ఆ ఎరుపు బంగారు రంగులోకి తిరుగుతుంది కొద్దిసేపట్లో అందుకని పొందు బంగారు ఛాయ శ్రీసుర్యనారాయణ పిల్లలు నిద్రపోతుంటే ఏమంటాం మేలుకో రే లే అని ఏది కళ్ళిప్పు వాడిని చూస్తే ఇంతొంత కళ్ళు విప్పితే అంత బాగుంటాడు ఏమిటి ఎప్పుడూ నిద్రపోతుంటాడు వీడు అని వాడు ఓసారి వాడి తొడ మీద ఇలా కొట్టి లేవు కళ్ళిపు రే అని ఇలా ఉయ్యాల్లో వాడిని చూసినట్టుగా ఆయనకి సుప్రభాతం కుదరదు కాబట్టి ఆయన్ని పిల్లాన్ని లేపుతున్నట్టుగా పాడారు అమ్మో ఎంత తెలివైన వాళ్ళు అండి తెలుగు వాళ్ళు అంటే అందుకని మేలుకో శ్రీ సూర్యన రాయన అంటూ ఏదో జామిక్కి బాలుడు జాజిపుజిపు చాయ శ్రీసు జామిక్కింది అంటే కొంతసేపు అయింది కొంతసేపు అయిన తర్వాత పిల్లాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు కదా పిల్లాడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు పుట్టినప్పుడు ఏ రంగు ఉన్నాడో ఆ రంగు ఉండడు కొద్దిగా రంగు మారుతుంది ఛాయ మారుతుంది పిల్లాడి ఆ వీడే పుట్టినప్పుడు వీడు పది నెలల క్రితం అలా ఉండేవాడు ఇప్పుడు చూడు అప్పుడు ఎర్రగా ఆపిల్ పండులో ఉన్నాడా ఇప్పుడు ఏమిటో కొంచెం బంగారు వర్ణం కూడా కలిసి బాబాయ్ ముట్టుకుంటే కందిపోయేటట్టున్నాడో వీడి బొగ్గలు పునుకుదా అన్న భయం అంటారే అలా జామిక్కి బాలుడు అంటే బాలుడు పెద్దవాడు అవుతున్నాడు సూర్యబింబం పెద్దదవుతుంది జామిక్కి బాలుడు జాజిపు చాయ జాజి పూ ఓ మీ ద ఉంటుంది తెల్లటి జాజి పువ్వు మీద సంపంగి పువ్వులు పెడితే జాజి పూలు సంపంగి పూలు కలిపి అలా పెట్టారనుకోండి ఈ రెండు కాంతులు ఒకదాంతో ఒకటి కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతులలో పెరుగుతున్నాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మధ్యాహ్న బాలుడు మల్లెపు ఊచాయ మల్లెపు ఓమి ద మంకెన్ దూచాయ మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఊచాయ బాగా విస్తరిస్తుంది బింబం ఎంతో కాంతులు అన్ని కాంతులు ఎందులోంచి వస్తాయి అంటే తెలుపులోంచి వస్తాయి అందుకే లోకంలో తెలుపు నలుపు రంగులు కౌ మిగిలినవి రంగులు చిన్నప్పుడు సైన్స్లో నేర్చుకుంటాం కదా విబ్జిఆర్ అంట వైలెట్ ఇండిగో బ్లూ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఈ ఏడు రంగులు తెలుపు నలుపు రంగులు కౌ అన్ని రంగుల్ని తనలోంచి విడిచిపెడితే తెలుపు అన్ని రంగుల్ని తనలోకి పిచ్చేసుకుంటే నలుపు కాబట్టి తెలుపు నలుపు నిజానికి రంగులుగా చెప్పబడవు శాస్త్రంలో అవి అన్ని రంగుల్ని పుచ్చుకున్నది నెలుపు అన్ని రంగుల్ని విడిచిపెట్టింది తెలుపు అన్ని రంగుల్ని ఇవ్వగలిగినంత గొప్పగా వెలిగిపోతోంది బింబం ఇప్పుడు మధ్యాహ్నం అందుకని మధ్యాహ్న బాలుడు మల్లెపు ఊ చాయ మల్లెపు ఊ మీ దంకెన్న పుణిఛాయ మళ్ళీ ఆ తెలుపులో కించి తిరుపు ఉంటుంది చుట్టూ అందుకని అన్ని పువ్వులతోటే సాధారణంగా చూడండి పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి పువ్వులా ఉన్నాడే నీ కొడుకు ముట్టుకుంటే కందిపోతాడేమో అనిపిస్తోంది అంటారు అందుకనే అన్ని పువ్వులతోనే పోల్చారు కుంగేటి బాలుడు కుంగేటి బాలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నిద్రపోవడానికి సిద్ధపడిపోతున్న బాలుడు మరి సూర్యాస్తమయం అయిపోతుంది కదా పిల్లాడు బజ్జుంటున్నాడు ఇంకా ఉయ్యాల్లో అందుకని కుంగేటి బాలుడు గుమ్మడిపు ఊచాయ గుమ్మడిపు ఓ మీ ద కుంకుమ ఊచాయ శ్రీ సూర్యనారాయణ పిల్లాడు సాయంకాలం పడుకున్నా ఎవరో ముఖ్యమైన బంధువులు వచ్చారనుకోండి మేనమామ వరుస వాళ్ళు వేరే ఒక్కసారి లేవరా మామయ్య ఎంత దూరం నుంచి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోతాడు గంటలో ఒక్కసారి లే తల్లి లేపుతుంది అందుకని సుప్రభాతంలో భగవంతుడికి అయితే రాత్రి పాడకూడదు సూర్యనారాయణమూర్తికి తెలుగు వాళ్ళ చమత్కారం ఏమిటంటే సాయంకాలం కూడా పడేది ఎలా అంటే సూర్యుడిని బాలు చేసి అందుకని ఏది లే ఒక్కసారి అని శ్రీసూర్యనారాయణుకోహరి సూర్యనారాయణ అంటూ ఏం చెయ్యాలి లేచి అంటే మాకు సౌభాగ్యమే సంపదలని ఆరోగ్యాన్ని అంటే ఇన్ని రంగులు ఇస్తూ ఇంత అందంగా గంట గంటకి గంట గంటకి మారిపోతూ పైకి పశ్చిమానికి ఒరిగిపోయేటటువంటి ఆ బింబ సౌందర్యంలో యావత్ జగత్తు మునిగిపోతుంది అంత గొప్ప అటువంటి తేజస్సుల్ని పొగడకుండా మహర్షి ఎలా ఉండగలరు అందుకే ఆయన హృదయం పొంగిపోయింది పొంగిపోతే మూడు అక్షరాలుగా వచ్చింది లోకంలో మూడు సత్యం మూడు మూడులు వేస్తాడు మూడు మాట్లు ఆచమనం చేస్తాడు మూడు మాటలు శాంతి శాంతి శాంతి పరమసత్యం ఈ తేజస్సుని దాటగలిగిన తేజస్సు లోకంలో లేదు ఏది చెప్పు అన్నిటినీ అనుగ్రహించగలిగిన తేజస్సుకి ఆలవాల మీ ఏష రామా కాబట్టి ఏష తేజస్వి ఈ బింబం తేజస్వి చూడు అయితే రాముడు ఆ మాట చెప్పగానే పొంగిపోయాడు అది గురువుగారంటే గురువు మాట్లాడుతూ ఉంటే శిష్యులకు అర్థమైపోయిందంటే పరమ పరమ పారమస్యాన్ని పొంది ఆ బింబం చూసి పరమ సంతోషంతో నమస్కారం చేస్తూ వింటున్నాడు కాబట్టి తేజస్వి అక్కడతో విడిచిపెట్టేస్తున్నాను ఇంకా ఆ నామాన్ని అటువంటి స్వామి సర్వదేవాత్మకోహే సేజస్వీ రశ్మిభావన ఓ రామ ఏషా ఈ బింబ ఉందే ఇది రశ్మిభావన నేను మొన్నటి రోజున మీతో మనవి చేసే రశ్మి అంటే కాంతి అని కానీ రశ్మిభావన అన్న మాటకు అర్థం ఏంటంటే మోక్షమునకు పంపడానికి ప్రధానమైనటువంటి దారి అయినవాడు అని అర్థం దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మోక్షము అన్న మాటకు అర్థం ఏంటంటే విడుదల అని దేని నుండి విడుదల జనన మరణ చక్రము నుండి విడుదల ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పుట్టేశాడు కాబట్టి ఈసారి శరీరం పడిపోవడమే చిట్ట శరీరం పడిపోవడం అది మోక్షమును పొందాడు అలా మోక్షం ఇవ్వగలగ ఇవ్వడం దగ్గర నుంచి ఉన్నళ్ళు ఆరోగ్యంగా ఉంచడం వరకు ఆయన చేతిలో ఉంది చిరంజీవారులహారులు అమ్మవారి పాదాలు పట్టుకుని పూజ చేసినటువంటి వాడు చిరాయుర్దాయాన్ని దీర్ఘాయుర్ధాయాన్ని పొంది కేవలము ఆయుర్దాయంతో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ లౌకికమైనటువంటి సుఖముల వెంపర్లాడుతూ జీవితాన్ని గడపడం కాకుండా దానితో పాటుగా వైరాగ్య సుఖాన్ని పొంది భగవంతుని యొక్క చరణారవిందముల నుండి శ్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తేపోయినవాడై చిట్ట జ్ఞానముని పొంది ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతిలో ఓలలాడి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాస్తృత శివ స్థితిని పొందగల అంత గొప్ప స్థితికి మెట్లు ఎక్కించి చిట్ట చివర మోక్షానికి వెళ్ళేటప్పుడు ఏ మార్గం గుండా ఆ మార్గం పంపుతాడు అదిగో విడుదల ఇస్తాడు అందుకే ఆయన యొక్క కిరణముల ద్వారా సూర్యస్థానము ద్వారా మోక్షాన్ని పొందుతారు అని అటువంటి రస్ములు కలిగినటువంటి వాడు అంటే నిత్యము సూర్యోపాసన ఎవరు చేస్తారో ఎవరు సూర్యనారాయణమూర్తికి నమస్కరిస్తారో ఎవరు సూర్యుని యొక్క వైభవాన్ని తెలుసుకున్న వారై ఆయన పట్ల భక్తి ఉంటారో నమస్కారము అన్న మాట యాంత్రికంగా చేసినా మంచిదే కానీ నమస్కారము చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన వైభవము మనసులో నిలబడిన కారణం చేత ఆయన అనుగ్రహప్రదాత అన్న విషయం అర్థమై ఆయన ముందు శిరస్సు ఉంచి అంజలి ఘటించుట అలా అంజలి ఘటించినప్పుడు ఆయన ఏమివ్వగలడు అంటే ఇయమునందు సమస్తాన్ని ఇస్తాడు పుత్రపుత్రాభివృద్ధిగా అన్నిటినీ అనుభవించగలిగినటువంటి స్థితినిచ్చి చిట్ట చివర ఒక గొప్ప విశేషాన్ని ఇస్తాడు వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు ఆ వైరాగ్య సుఖం పొందినటువంటి వాడు పండినటువంటి వాడు మనకు అందుకే లోకంలో ఒక మాట ఉంది ఆయన పండిపోయారండి అంటారు పంటలు వేసుకోండి అంటారు పిల్లలు ఆడుతున్నారనుకోండి పంటలు వేసుకోండి అంటారు ఎవడు పండలేదో వాడు దొంగ పండిపోయిన వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు వెళ్ళిపోతారు పండని వాడు దొంగ పెట్టాలి అలాగే పరమపదోపాదన పఠనమును ఆడుకుంటారు పిల్లలు చిన్నతనంలో ఆడించేవారి బున్నాయో లేవో నాకు తెలియదు అందులో ఏదో ఆ పందెం వేస్తారు వేస్తే ఎక్కుతూ ఉంటాడు ఉధాన పతనాలు ఉంటాయి తొంభై నాలుగో వెళ్ళిపోయాక అరుకాంక్షుడు గురికేస్తే రెండు చిన్న కోతి పిల్లలు ఉన్న మూడో గడిలోకి వచ్చేస్తాడు మళ్ళీ మొదలెడతాడు మళ్ళీ చిన్న నిచ్చెళ్ళను ఎక్కుతాడు పెద్ద నిత్యంలో ఎక్కుతాడు ఆ కర్ణ దేవతల్లోకి వెళ్ళిపోతాడు దేవతల్లోకి వెళ్ళిపోతే పండిపోలేదు అక్కడ మళ్ళీ పందెం వేసి తిరుగుతూనే ఉండాలి ఇట్నించట్టు అట్నించ పాములు కరావు కానీ దేవతా పదవి కూడా శాశ్వతం కాదు క్షీణి పుణ్యే మత్స్యలోకం విశాంతి అందుకని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఇంకా పండిపోతాడు అంటే మధ్యలో ఉంటాడు విరాట్ స్వరూపం అందులోకి వెళ్ళిపోవడానికి రెండు పడాలనుకోండి రెండు పడితే అందులో వెళ్ళిపోతాడు ఆమ్మాయనే పండిపోయానుకోండి ఇంట్లోకి వెళ్ళిపోతాడు మూడు పడింది అనుకోండి మళ్ళీ పక్క దేవతలో కడతాడు మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈయన దగ్గరికి రావాలి వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి అలా తిరుగుతూనే ఉంటాడు ఆయనలోకి వెళ్ళింది ఎప్పుడో అప్పుడు పండిపోయాడు లోకంలో పంటలు పండాయండి అంటాడు పండ్ పండుట అన్న మాటకు అర్థమైటో తెలుసా అది మొట్టమొదట కాసినప్పుడు ఎలా ఉందో దానికి పూర్తి విరుద్ధ స్వభావం పొందుట పిండెగా ఉందనుకోండి తొడివిని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా ఉంటుంది ఆపుపచ్చగా ఉంటుందో మామిడి పింది ఉందనుకోండి గట్టిగా ఉంటుంది తొడివిని పట్టుకుంటుంది కాయ బరువు పెరిగింది కానీ అదే తొడివిని పట్టుకుని వేలాడుతుంటుంది పిండెగా రాలిపోకూడదు కాయగా రాలిపోకూడదు పండయ్యి రాలిపోవాలి కాయ పండయింది ఇప్పుడు ఆకుపచ్చతనం ఉందా లేదు పచ్చగా అయిపోయింది లోపల గుజ్జు గట్టిగా ఉందా ద్రవంలా అయిపోయింది పులవగా ఉందా తీయగా అయిపోయింది పండైపోయాక తొడుగుని పట్టుకుంటుందా తానే వదిలేస్తుంది పండిపోయిందని గుర్తు ఏమిటంటే తాను తొడిమెను వదిలేస్తుంది పండిపోయేటట్టు చేయగలిగిన వాడు ఎవరంటే సూర్యుడు ఈ శరీరాన్ని పట్టుకోవాలి ఎంతకాలం పట్టుకోవాలి ఇది నేను కాదు అన్న విషయం తెలిసేవరకు ఆ జ్ఞానము కలిగేవారు ఆ తర్వాత మనం విడిచిపెట్టకూడదు అది పడిపోయే పర్యంతము దాన్ని కూలికి బియ్యపు బస్తా ఎత్తుకొచ్చిన వాడు ఎలా మోస్తుంటాడో అలా మోస్తూ ఉంటాడు రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే భగవాన్ రమణులు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఎంతో అడిగారు ఎవరో అజ్ఞాని సొంత బియ్యం బస్తా మోసుకుంటున్నవాడో లేదా ఏదో తన ఒడ్డి జ్ఞాని కూలికి బియ్యం బస్తా తెస్తున్న వాడిలాంటి నేను ఏదో వంద కిలోలు బియ్యం ఉరుక్కున్నాను అనుకోండి ఎవరినో ఒకరినయ్య మీకు ఒక పది రూపాయలు ఇస్తాను కదా మా ఇంటి తీసుకొచ్చేయండి అని అనుకోండి వాడు వీపు మీద బస్తా వేసుకుని దాని రెండు చెవులు చెవులు అంటే ఆ గోని బస్తా యొక్క చివరి భాగాల్ని గట్టిగా పట్టుకుని వొంగి పట్టుకొస్తూ నేను అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉంటాను ఆయన ఏమండి ఇదేనా ఇల్లు ఇదేనా ఇల్లు అంటుంటాడు ఎందుకని ఎంత తొందరగా ఇల్లు అంత తొందరగా దాన్ని నేను జాగ్రత్తయోయ్ జాగ్రత్తయోయ్ అంటుంటాను జ్ఞానమును పొందినటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టేయడానికి ఏ విధమైనటువంటి సం సంఘము పెట్టుకోడు దీ ఇది పడిపోతున్నప్పుడు అంత సాక్షి మాత్రంగా ఉంటాడు పడిపోవడం దాని ధర్మం నేను కాదు పడిపోతున్నది నేను ఆత్మ అంటే నాలా నోటినోపన్యాసాలు చెప్పడం కాదు అది అనుభవంగా రావాలి ఆత్మ నేను అది అనుభవంగా నిలబడాలి శరీరము నేను కాదు సత్యముగా అనుభవంలోకి రావాలి అది అద్వైతానుభూతి తప్ప నాలా ఎన్ని గంటలు మాట్లాడినా ఆ పంట పండిన వాడిని కాను నేను పండానన్న మాటకు అర్థమేమిటంటే ఇది నేను కాదని తెలిసి ఇది పడిపోతుందేమోనన్నప్పుడు భయం లేకుండా కూలికి బియ్యం పస్తా పట్టుకొచ్చిన వాడు బియ్యప్పస్తా పడేసినట్టు ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా చూడగలిగినటువంటి శక్తి పొంది నేను ఆత్మ ఆత్మ ధరించింది ధరింపబడ్డది పడిపోతాను ఇంటికెళ్ళి ఈ లాల్చీ విప్పి దండం మీద ఎంత హేళగా పడేస్తానో ఈ ఉత్తరీయం తీసి ఎలా పడేస్తానో ప్రవచనం అయిపోయాక దండ తీసి పక్కన ఎలా పెట్టేస్తానో అలా కాలమునందు ఇది పడిపోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అంత సాక్షి మాత్రంగా చూస్తూ అది పడిపోతున్నప్పుడు అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అద్వైతానుభూతిగా నేను ఆత్మా అన్న అనుభవంలో నిలబడి చూడగలిగిన శక్తి ఏర్పడిన వాడెవడో వాడు మోర్చమును పొందినవాడు అంటే అది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు అది ఆ జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానం ఇప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు కలుగుతుంది అని చెప్పడం కుదరదు ఉదాహరణకి నేను మీతో ఒక మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది నేను ఒక కుక్కర్ పట్టుకొచ్చాను అందులో ఓ డబ్బాడు బియ్యం పోశాను రెండు డబ్బాలు నీళ్లు పోశాను మూత తీసుకొచ్చాను గ్యాస్కెట్ పెట్టాను దీని మీద పెట్టాను జాగ్రత్తగా తిప్పాను రెండు హ్యాండిల్స్ కలిపాను బాగా పట్టిందా లేదా చూశాను పైన వెయిట్ పెట్టాను ఓసారి రెండూ పట్టుకున్నాయో లేదో ఓసారి చేత్తో మెల్లగా కొట్టి చూశాను ఇప్పుడు అది ఎత్తి అగ్నిహోత్రం మీద పెట్టాను పొయ్యి వెలిగించాను బియ్యంలో నీళ్లున్నాయి ప్రతి రెండు నిమిషాలకి మూత తీసి బియ్యం మెతుకుల బియ్య బియ్య బొగించాలన్నీ మెతుకులయ్యాయని చూడక్కర్లేదు బి లోపల ఉన్న బియ్య పొగించాలన్నీ మెతుకులైపోయినవి అదే కూత కూస్తుత కూశాక కింద అగ్నిహోత్రాన్ని నిధనం చేసేస్తాను ఆ తర్వాత ఎప్పుడో రెండు గంటల తర్వాత మంచి ఆకలి మీద ఉండగా భోజనం చేయాలన్నప్పుడు పరమ ధైర్యంతో లోపల ప్రతి బియ్య పొగించా మెతుకైనది మూత తీసి అన్నం వడ్డించుకు తినేస్తాను ప్రతి బియ్య పొగించా మెతుకవడం నేను చూడాలా అక్కర్లేదు నేను జాగ్రత్తగా బియ్యం పోసి నీళ్లు పోయకుండాను బియ్యము నీళ్లు పెట్టి గ్యాస్ కట్ ఇవన్నీ పెట్టి వేటు పెట్టకుండాను వేటు పెట్టి అగ్గిని వెలిగించకుండాను అంటే అన్నం అవదు ఇవన్నీ నేను చేయగలిగాను అనుకోండి తప్పకుండా అన్నం ఉడుకుతుంది బియ్యపు గింజలన్నీ కూడా అన్నపు అవుతాయి అలాగే అన్ని కర్మలు కూడా భక్తితో చేసిన ఎవరు ఉంటాడో ఆ భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏ ప్రయోజనాన్ని ఆశించకపోతే నేను ఒక పని చేశాననుకోండి దీనికి నాకు పుణ్యం కావాలి అన్నాననుకోండి ఈశ్వరుడు పుణ్యాన్ని ఇస్తాడు కానీ పుణ్యం ఏం చేస్తుంది అంటే అనుభవించడం కోసం శరీరాన్ని ఇస్తుంది మరి పుణ్యాన్ని అనుభవించద్దు అనుభవించాలంటే సుఖరూపంలో అనుభవించాలి సుఖాన్ని అనుభవించాలంటే శరీరం ఉండాలా ఓ శరీరాన్ని ఇస్తారు ఓ ప్యా పుణ్యరాశ్ ఉంది ఓ ఇంద్రపదం ఇస్తాడు లేకపోతే ఓ దేశానికి చక్రవర్తిని చేస్తాడు చక్రవర్తిగా అంతఃపురంలో కూర్చున్నావు కాబట్టి ప్రతిక్షణం పుణ్యం ఏమైపోతుంది ఇంత కష్టపడి చేసుకున్న పుణ్యం ఏమైపోయింది మళ్ళీ సున్నా మళ్ళీ మొదటి నుంచి మొదలు నేను పుణ్యం చేస్తూ అయ్యా నాకు ఇవేవి ఏ ఫలితాలని నేను కోరట్లేదు ఈ పుణ్యం అడ్డు పెట్టి నాకు ఏ ఫలితమో అక్కర్లేదు ఇదంతా నేను ధారపోహేస్తున్నాను ఇది ఎలా ఉంటుందో మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు అది లక్ష్మి భావన నేను మీకు చింతపండు ఇచ్చాను కొద్దిగా ఉప్పు ఇచ్చాను కాసి నీళ్లల్లో వేసి మీరు ఉడికించుకుని చారు తాగారనుకోండి చారు తాగడానికి పనికి వస్తుంది నేనేం చేశానంటే ఇప్పుడు ఆ చింతపండు ఉప్పు నీళ్లల్లో వేసి చారు పెట్టుకోలేదు అది పెట్టి మా ఇంట్లో ఓ ఎత్తడి గిన్నుంది దానికి కిలిం పట్టింది మలినం పట్టింది ఇప్పుడు నేను అది పెట్టి కలిసి నీళ్లు పోసి కొబ్బరి పీచు పెట్టి తోవాను నేను కొత్తగా మెరుపు తెచ్చానా మెరుపుకి అడ్డొచ్చిన మలినం తీసేశానా కొత్తగా మెరుపు తేలేదు పాత్రకి మెరుపు ఆ మెరుపుని మలినం కప్పింది మలినాన్ని తీసేశాను ఇప్పుడు పుణ్యానికి ఫలితం అక్కర్లేదన్నవాడు పుణ్యకర్మని చిత్తశుద్ధి కొరకబాడుతాడు పాత్రశుద్ధి ఎలా వచ్చిందో అలా చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి ఏర్పడిందనుకోండి ఇప్పుడు నేను వీడికి జ్ఞానం ఇస్తానంటాడు కింద వెలిగిన పొయ్యి కుక్కర్లో ఉన్న ప్రతి బియ్య పొగింజా ఒక రోజు ఒక క్షణంలో మెతుకులైపోయినట్టు చేసిన పుణ్యకర్మల చిత్తశుద్ధి కలిగి ఈశ్వరానుగ్రహం ఒకనాడు కలుగుతుంది ఆ అనుగ్రహము కలిగిన నాడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు ఆ జ్ఞానము కలిగిన నాడు నేను ఆత్మా శరీరం కాదు అన్నది అద్వైతానుభూతిగా మనిషిలో నిలబడుతుంది అది నిలబడగానే వాడు జీవన్ముక్తుడు శరీరంతో ఉంటాడు కానీ ఆయన బంధమునందున్నవాడు కాడు ఆయన మోక్షమును పొందినవాడే అది ఎలా ఉంటుంది అంటే ఏదో పూర్ణాహుతిలో వేస్తాం అందుకే కురుడి అది కొబ్బరికాయలోనే ఉంటుంది కానీ కొబ్బరికాయలోనే ఉన్నటువంటి తెల్లని సారవంతమైనటువంటి ఆ కొబ్బరి ఎప్పుడు కొబ్బరి డిప్ప నుంచి విడిపోయింది తెలుసా తెలియదు నీళ్ళు ఎప్పుడు వెళ్ళాయి ఆ నీరు ఎలా విరింది ఎలా బయటికి వెళ్ళిపోయింది కొబ్బరి బొండల నుంచి మరి మిగిలిన బొండాలలో కొబ్బరికాయ ఉండి కొబ్బరికాయలో నీళ్లుండి కొబ్బరి యొక్క సారమంతా పెంకుని అంటుకుని ఉంటే కోరితే తప్పబూడకపోతే ఇందులో ఉన్న నీళ్లు ఆవిరైపోయి ఇందులో ఉన్నటువంటి కొబ్బరి పెంకుని ఊడిపోయి గుడుగుడు గుడుగుడులాడుతూ నించుంది అప్పుడు దాన్ని బదలగొట్టి తినరు పూర్ణాహుతిలో వేసేస్తారు పూర్ణాహుతిలో పడిపోతుంది అంటే ఏనాడు ఆత్మ నుండి శరీరము విడింది విడి దాని చేత ఇది ధరింపబడింది నేను ఆత్మ నేను శరీరం కాదు నాకు చావు లేదు నేను చచ్చిపోవడం ఏంటి నేను ఆత్మ ఎక్కడ చచ్చిపోతున్నా ఆత్మకి చావు లేదు ఇది జ్ఞానం ఆ జ్ఞానం అనుభవంగా వస్తుంది ఎప్పుడొస్తుంది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగింది అనుగ్రహం కలిగితే పొయ్యాలంటే పాత్రకి శుద్ధి ఉండాలా నేను పాయసం ఇస్తాను మీరు గిన్నె తెచ్చుకోండి అన్నాను అనుకోండి మీరు కిలిం పట్టిన పాత్ర పట్టుకొచ్చారనుకోండి అమ్మాయిది అద్భుతమైన పాయసం అందరికీ దొరికే పాయసం కాదు నేను మీకు ఇద్దామనుకున్నాను మీరు కిలింపట్టిన పాత్ర పట్టుకు వచ్చారు నేను మీకు ఇవ్వలేను శుద్ధమైన పాత్ర అందులో పోషేస్తాను పాయసం తాగేచ్చు అసలు పాత్రకి శుద్ధి కలగనంత కాలము జ్ఞానకటాక్షము కలగదు పుణ్యకర్మ ఫలితం కావాలనుకుంటే చింతపండుతో చారిట్టుకుతావు పుణ్యకర్మ నాకు చిత్తశుద్ధికే కావాలంటే పాత్రతో చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు పాత్రకి కిలుం పోయి యథార్థస్వరూపం వచ్చినట్టు అజ్ఞానం పోవడమే జ్ఞానం కల ఎక్కడో ఉండదు మోక్షం అంటే నేను ఆత్మ అని ఇక్కడే తెలియబడుతుందంటే తెలియబడమే మోక్షము విడుదల అదే అద్వైత సిద్ధాంతం అదే శంకర యొక్క వేదాంతర్గతమైన సిద్ధాంతాన్ని ఉద్ధరించినటువంటి స్థితి అదే కొత్తగా శంకరాచార్యులు వారు కనిపెట్టలేదు శంకరాచార్యుల వారు వేదాంతర్గతమైన సిద్ధాంతాన్నే ప్రతిపాదించారు కొత్తవి చెప్తే వేదంలోనే ఆయన చెప్పింది పరమసత్యం కాబట్టి అలా ఎవడు పొందగలిగాడో వాడు పదకొండవ రంధ్రము నుండి నిగ నిర్గమిస్తాడు లేనంతకాలం తొమ్మిది రంధ్రముల యొక్క తిత్తి ఎందు తిరిగి పుట్టినప్పుడు పదవ రంధ్రం మూసుకొని వెళ్తున్నప్పుడు పదకొండవ తలుపు తెరవబడదు అప్పుడు సూర్య మార్గంలో వెళ్ళలేదని గుర్తు నేను అన్నమాట మీరు పట్టుకున్నారో నాకు తెలియదు ఈ శరీరానికి ఇది ఉన్నంత కాలము తొమ్మిది కన్నాలు ఉంటాయి రెండు కళ్ళు రెండు కన్నాలు రెండు ముక్కు రంధ్రాలు రెండు కన్నాలు నాలుగు నోరు ఐదో కన్నా ఆరు ఏడు చెవులు ఎనిమిది మలద్వారం తొమ్మిది మూత్రద్వారం తొమ్మిది కన్నాలు ఇందులో పది రకములైన వాయువు తిరగాలి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములని ఈ పది వాయువులు పరమేశ్వర శాసనం అయ్యే ఈ రంధ్రముల నుంచి బయటికి వెళ్ళవు ఇవి కాక రెండు రంధ్రములు ఉంటాయి ఒకటి నాభి బొడ్డు అమ్మ కడుపులో పడుకుని ఉండగా అమ్మ తిన్నటువంటి ఆహారములోని సారవంతమైనటువంటి పదార్థము పిండాన్ని పోషించడానికి నాభిగొట్టంలోంచి లోపలికెడుతూ ఉంటుంది బిడ్డడు బయటకు వచ్చాక నాభి కోసేస్తాయి నాభిబంధం తెగిపోతుంది హృదయ బంధం మిగిలిపోతుంది వీడు నా బిడ్డ ఆవిడ నా తల్లి అది మిగిలిపోతుంది ఆ నాభీబంధం లేకపోయినా తరువాత వాడు మా నాయనమ్మ మా బామ్మ ఆ బంధం అలా మిగిలిపోతుంది మూడు తరాల వరకు పితృలోకంలో ఎదురు చూస్తారు అందుకే నాభీబంధం దిగి హృదయ బంధం ఉండిపోతుంది అప్పుడు నాభి మూసుకు పదవ రంధ్రం పుట్టిన తరువాత మూసుకుంది అందుకని అది రంధ్రంగా ఉండదు పదకొండవ రంధ్రం ఉంటుంది పదకొండవ రంధ్రము ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహమును అపేక్షించి ఈ పుణ్యము వలన నాకు ఒక ఫలితము కావాలని అడగకుండా కేవలం ఈశ్వరప్రోక్తమైన కర్మ ఈశ్వరుని చేతి పనిముట్టుగా నేను నిర్వహిస్తున్నానని సమస్త అహంకారములను పక్కన పెట్టి పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు చేస్తున్నాడు ఈశ్వరార్పణ బుద్ధితో అటువంటి వాడు నిర్గమించేటప్పుడు ఆ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు పదకొండవ రంధ్రం తెరుచుకుంటుంది వాడు సూర్య మార్గంలో విడిపోయాడని గుర్తు ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు ఊర్ధ్వముఖ చలనం చేసి ఆఖరి ఊపిరిలో ఆఖరి సారి కదులుతుంది కదిలినప్పుడు భాస్కర్ రాయల లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానంలో చెప్తారు చిట్ట ఆత్మగా అనుభూతితో నిలబడి పైకి ఉద్గమించి బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని బయటికి వెళ్ళిపోతాడు తేజవ రూపంతో ఒక భగవాన్ రమణులు ఎలా వెళ్ళిపోయారో ఒక డొక్కా సీతమ్మ గారు ఎలా వెళ్ళిపోయారో ఒక స్వామి వివేకానంద ఎలా వెళ్ళిపోయారో అలా భేదించి వెళ్ళిపోతాడు రమణులు వెళ్ళిపోతున్నప్పుడు అందుకే జ్ఞాని లక్షణం అలా ఉంది రమణులు శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని డాక్టర్లు దగ్గరికి వెళుతున్నారు ఊపిరి అందట్లేదని ఆయన పరమ సంతోషంతో సంజ్ఞ చేశారు ఇవ్వద్దు ప్రాణవాయువు అని అయిపోయింది దీనికి ఈ బస్త కింద పడేస్తున్నాను చాలు మోసినంతకాలం మోసాను దీన్ని పడేస్తున్నాను ఇక నాకు ఏ బంధనము లేని ఆత్మగా నిలబడుతున్నాను తాను ఆత్మ ఇది చివికిపోయింది వదిలిపెడుతున్నాను జ్ఞాని లక్షణం అని అందుకే పరమ సంతోషంతో వదిలిపెట్టారు వదిలిపెట్టిన ఉత్తర క్షణంలో ఒక జ్యోతి బయటికి లేచింది లేచి అరుణాచలాన్నంతటిని ప్రదక్షిణం చేసి అరుణగిరిలోకి కలిసిపోయింది ఒకసారి డొక్కా సీతమ్మ గారి శరీరం విడిచిపెడితే అంబాజీపేట అక్కడున్న ఇందుపల్లి గ్రామంలో జ్యోతి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ పగటి కనపడితే పండితులు లేచి నిలబడి నమస్కారం చేసి ఒక మహాతల్లో ఒక మహాపురుషుడో శరీరం విడిచిపెట్టారన్నారు ఆవిడ బ్రతికున్నంత కాలం ఏ అహంకారం లేకుండా నేను భగవంతుడికి పెట్టుకుంటున్నానని అన్నం అన్నదానం చేసింది ఆ చేసిన అన్నదానానికి ఆవిడ ఏ ఫలితాన్ని అడగలేదు అందుకే చిట్ట చివర జ్ఞానము కలిగింది మోక్షం పొందేసింది వెళ్ళిపోయింది ఆవిడ ఆ పదకొండవ రంధ్రాన్ని భేదిస్తాడు అందుకే బ్రహ్మరంధ్రము అంటారు దాన్ని తట్టకూడదు అందుకే చూడండి ఇప్పటికీ మన వాళ్ళు సంప్రదాయంలో మాట అంటారు మీద పట్టగే అంటారు ఎందుకని అంటే అది బ్రహ్మరంధ్ర ప్రాంతం అది తెరుచుకోకూడదు పాపట తీస్తే అక్కడ వరకే తీస్తారు తప్ప అది దాటి దువ్వెన తగలకూడదు అందుకే పాపిడి కొండలు పాపి పాపి కొండలు పాపికొండలు అంటుంటారు గోదావరిలో పాపికొండలు కావు పాపిడి కొండలు పాపిడి కొండలు అంటే ఏ బిందు వరకు వెళ్ళిన తరువాత ఇలా రెండు వైపులకి జుత్తు చిమ్ముతారో చిమ్మి చిమ్మి అంటే నా ఉద్దేశం దువ్వి అని వెనక కబరీబంధాన్ని స్త్రీలు ధరిస్తారో పరమ పవిత్రం సుమండే కబరీబంధం సుమంగళీ లక్షణం అది కబరీబంధాన్ని వేసుకుంటారో అలా గోదావరి నదిలో మధ్య కొండ ఉన్నప్పుడు అది పాపిడి కొండ గోదావరి ఇలా రెండు వైపులకి తప్పుకుంది కాబట్టి పాపిడి కొండ ఆ బ్రహ్మరంధ్రం వరకు మాత్రమే పెడతారు సీమాంతము అంటారంటే హద్దు అది దాటి వెళ్ళకూడదు అది దాటి తగలకూడదు ఆ మార్గంలో నిర్గమిస్తున్నాడు అన్న మాటకు అర్థమేమిటో తెలుసా బ్రతికున్నంత కాలం ఆయన అనుగ్రహం వల్ల ఏషా ఆయన అనుగ్రహం వల్ల ఆయనకి నమస్కారం చేసిన కారణం చేత ఆయన అనుగ్రహాన్ని పొందిన కారణం చేత అన్నానికి లోటు లేకుండా వస్త్రానికి లోటు లేకుండా బూటికి లోటు లేకుండా చిరాయుద్దాయంతో బ్రతికి ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా పది మందికి ఉపకారం చేస్తూ పరమ సంతోషంగా జీవించి చిట్ట అనాయాసంగా ఏ భగవత్ సంకీర్తనమో చేస్తూ ఏ భగవన్నామో చెప్తూ భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోతున్నవాడు ఎవరున్నాడో వాడు సూర్యమండలము గుండా వెళ్ళిపోతున్నాడు ఆ మార్గము గుండా అటువంటి జీవనమునిచ్చి ఇహమునందు సుఖమును చిట్ట మోక్షాన్ని ఇచ్చి పంపగలిగినటువంటి సమర్థవంతమైన కిరణజాలముతో ప్రకాశిస్తున్న బింబము ఏషా ఇది రశ్మిభావన అంత శక్తివంతము రామా కాబట్టి దానికి నమస్కరించు అది నీకేమివ్వలేదు ఇన్నివ్వగలిగినది రావణాసురుణ్ణి చంపి యుద్ధంలో నీకు విజయాన్ని కట్టబెట్టడం ఒక లెక్క ఇక వేరే చెప్పాలా ఆగశ్చుడామాట అది ఋషి ప్రజ్ఞంటే దాన్ని వేదంలోంచి ఉద్ధరించాడే ఉద్ధరించి రాముణ్ణి కేవలంగా నిమిత్తం చేసుకున్నాడు కృష్ణుడు ఎలా అయితే అర్జునుణ్ణి నిమిత్తం చేసుకుని భగవద్గీతనిచ్చాడో అలా రాముని నిమిత్తం చేసుకుని ఈ అమృత విద్యని లోకానికి అంతటికి పంచిపెడుతున్నాడు అధికార భేదం లేకుండా అందరూ శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రాలు చక్కగా చదువుకోండి చక్కగా చదువుకుని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి మిగిలినటువంటి ఏదైనా ఒక రూపం గురించి మాట్లాడితే ఒకవేళ దాని ఎందు మీ మనసు తాదాత్మ్యతతో నిలబడింది అనుకోండి దాన్ని దర్శనం చెయ్యాలని మీలో ఉత్సుకత కలిగిందనుకోండి అటువంటి బింబాన్ని చూడడానికో అటువంటి స్వామి కాబట్టి రశ్మిభావన అని కీర్తిస్తూ ఓ రామ ఎంత గొప్పవాడో తెలుసా అయినా సర్వదేవాత్మకో హే శతీజస్వీ రశ్మిభావన ఏష దేవా సురగణాన్ లోకాన్పాతి గభస్తిభి ఏష ఈ బింబం అంటే ఎంత పొంగిపోతున్నాడో చూడండి తండ్రి ఎంతో సంతోషించాడు అనుకోండి లేదు పోనీ తండ్రి అంటే కొడుకుని ఎదురుకుండా పొగడకూడదు శిష్యుడు ఎంతో పొంగిపోయాడు అనుకోండి గురువుగారి గురించి చెప్పుకొని గురువుగారు పర్ణశాలలో కూర్చున్నారు ఏదో తలుపు అలా కొద్దిగా పక్కకుంది గురువుగారు అక్కడ ఉన్నారు తాను కొంచెం దూరంగా ఉన్నాడు ఆ గురువుగారే మహానుభవం ఎంత గొప్పవారో తెలుసా తివిరియ జ్ఞాన తివిర ప్రదీపముగు చు అవ్యయగు బ్రహ్మను అనుభవించి భరితసత్తుండు సత్కర్మ నిరతుణతుల భుసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతు కృష్ణుడంతటి వాడు సాందీపని మహర్షి గురించి చెప్తే అంత పొంగిపోయాడు అంత పొంగిపోతూ చెయ్యి ఇలాగే పెట్టి మా గురువుగారు మా గురువుగారు మా గురువుగారు అని ఇలా ఇలా చూపించి అదే ఇలాగే చెయ్యించి మాట్లాడుతూ ఉంటాడు ఆ చెయ్యి తీసేసి మాట్లాడ్డా ఇలాగే పెట్టి మాట్లాడుతూ ఇలాగే పెట్టి మాట్లాడినట్లుగా అగస్యుడు ఏష ఏష ఏష చూపించి మాట్లాడుతున్నాడు ఆయన ఎవరో తెలుసా ఆయన మహానుభావుడు ఏష దేవాసురగణాం లోకా గభస్తిహి పాతి అంటే సంరక్షించరు ఆయన గభస్తివిహి తన యొక్క కిరణ సముదాయముల చేత కేవలముగా తనని నమ్ముకున్నవారు తనని ఉపాసన చేసేటటువంటి వారిని మాత్రమే రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడని అనుకోవద్దు పరమకృత్ఞ ఎన్నడూ తనకి నమస్కరించ నమస్కరించని వారిని కూడా అంతే సమాన బుద్ధితో ఆదరించగలిగినటువంటి విశేష దైవం ఆయన ఆయన ఎందు ఆ సమబుద్ధి ఉంది ఏదో రావణాసురుడు పరమశివుడి గురించి స్తోత్రం చేస్తూ అంటాడు ఆయన అంత సమబుద్ధి కలిగినటువంటి వాడు లోకంలో ఉండడు అంటాడు అలా సూర్యనారాయణుడు కూడా వీళ్ళు రాక్షసులు కదా వీళ్ళని నేను ఎలా అనుగ్రహిస్తాను అని కానీ వీళ్ళు భక్తులు కదా వీళ్ళనే నేను అనుగ్రహించాలని కానీ ఆయన చూడడం ఆయన అలా చూస్తే కొంత కొంతమంది ఉన్న ప్రదేశాలు చీకటిమయాలు అయిపోవాలి తెల్లవారు చేస్తే లోక కంటకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవరు ఎలా పోయినా పర్వాలేదు నేను ఒక్కీ సుఖపడితే చాలనేటటువంటి పరమ దారుణమైన బుద్ధితో సమస్త పాపకర్మలాచరించేటటువంటి వాడి మీద అవే సూర్యకిరణాలు పడుతున్నాయి ఉదార బుద్ధితో నేను తినడం కాదు పది మందికి పెట్టాలనుకునేటటువంటి ఉదార బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి కూడా అవే సూర్యకిరణాలు పడుతున్నాయి నేను అన్నాను కాబట్టి ఇందాకనే అన్నాను కాబట్టి జ్ఞాపకానికి వస్తోంది తన జీవితం మొత్తం మీద తల్లి వెళ్ళింది లేదు డొక్కా సీతమ్మ గారు ఒక్కసారి అంతర్వేది తీర్థానికి వెడదామని బయలుదేరారు తీరా గోదావరి ఆనకట్ట మీద వచ్చేటప్పటికి అవతల నుంచి పెళ్లి బృందం వస్తోంది పిల్లలు ఏడుస్తున్నారు ఎండగా ఉందనే ఆవిడ పల్లకి దింపారు బోయిలు అటు నుంచి వస్తున్న పెళ్లి బృందంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అమ్మ ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని పిల్లలు బాధపడుతుంటే ఆ పెళ్లి బృందంలో ఉన్న పెద్దవాళ్ళు అంటున్నారు గోదావరి దాటిపోతే అవతల పీగన్నవరమే అక్కడే డొక్కా సీతమ్మ గారు ఉంటుంది మహాతల్లి అర్ధరాత్రి వెళ్ళిన అన్నం పెడుతుంది మనందరికీ అన్నం పెడుతుంది పదండి ఏం బెంగలేదు అంటున్నారు డొక్కా సీతమ్మ గారి పేరెత్తారు వాళ్ళు ఇంటికి ఎడతారేమో నేను అంతర్వేది ఎడుతున్నానని అంతర్మీది విడుతున్న తల్లి అంతర్వేది వెళ్లకుండా పళ్ళకి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి గలబా వంట చేశారు ఆవిడ ఆవిడ వంట చేస్తుంటే భర్తగారు జోగన్న చూసి పొలంలోంచి అయ్య బాబో ఇన్నాళ్ళకి ఈవిడ యాత్రకెళ్ళింది ఇప్పుడే అతిథులు వస్తున్నారని చెప్పి పాప మామిడి పళ్ళు దింపించి పానకం కల్పించి మామిడి పళ్ళు పెట్టి పానకం పెట్టి ఆయన అతిథుల్ని కాపాడారు ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ అంతర్వేది మానేసి వీళ్ళందరికీ భోజనం పెట్టారు మహాతల్లి అటువంటి స్థితి కలిగినటువంటి ఉదార అంత గొప్ప తల్లి అంతటి దాత ఇప్పటికీ నేను అటువైపుగా పెడితే ఆ డొక్కా సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టినటువంటి ఇంటికి ఒక్కసారి వెళ్ళి చూస్తే నాకు గబుర్పాటు కలుగుతుంది ఏమి మహాతల్లిరా నిజంగా ఎంతమందికి అన్నం పెట్టిందిరా మహాతల్లి అటువంటి తల్లి తిరుగాడిన ఇంట్లో నేను కూడా తిరుగుతున్నాను చాలు నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కాబట్టి అటువంటి మహాపుణ్యాత్ములకు అంతటి త్యాగబుద్ధితో బ్రతుకుతున్న వాళ్ళకి అటువంటి నిరతిశయ పుణ్యం ఉన్న వాళ్ళకి కించిత్ పుణ్యం ఉన్న వాళ్ళకి తమకున్నంతలో తాము అనుభవించడమే కాకుండా పది మందిని ఆదరించాలన్న బుద్ధి ఉన్నవాళ్ళు కూడా ఉత్తములే అందరూ చిత్తశుద్ధి కోసమే చెయ్యాలని లేదు కనీసం నా ఆకలిటువంటిదో వాళ్ళ ఆకలి అటువంటిది అన్న భావనతో తాను దాచుకోకుండా కొంత తీసి అవతల కన్నం పెట్టినా అదేం సామాన్యమైన విషయం కాదు దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అలా ఉదార బుద్ధితో చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద అవే సూర్యకిరణాలు పడుతున్నాయి అవతల వాడు అన్నం తింటుంటే వాడి విస్తరి లాగేసి ఆకలి మంటలతో తన్నుకుంటుంటే చూసి నమ్ముతున్నటువంటి పరమ దౌర్భాగ్యుడి మీద అదే సూర్యకిరణాలు పడుతున్నాయి రాక్షసుల యొక్క రక్షింపబడుతున్నాయంటే ఆయనే తన కిరణముల చేత రక్ష చేస్తున్నాడు రక్ష చేయాలి ఒక్కటి ఆలోచించండి రాక్షసులు అన్న వాళ్ళు భగవంతుడి యొక్క సంతానము కారని నిర్ధారణ చెయ్యకూడదు సనాతన ధర్మమునకు జీవమైన సిద్ధాంతం ఏమిటో తెలుసా భయాన్ని కల్పించేవాడెవరంటే పరమేశ్వరుడే భయాన్ని తీర్చేవాడెవరంటే పరమేశ్వరుడే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏమనుంది భయకృత్ భయనాశనహా భయపెట్టేవాడు భగవంతుడే భయం తీసేసేవాడు భగవంతుడే ఘోర రూపం భగవంతుడిదే అఘోర రూపం భగవంతుడే తప్ప భయపెట్టడానికి కోడు భయం తీర్చడానికి భగవంతుడు అలా ఉండరు సనాతన ధర్మంతో మరి ఆయన భయం ఎందుకండి పెట్టడం అంటే దానికి కారణం ఆయన కాదు నేను గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు నేను భయపడవలసిన సందర్భాన్ని సృష్టిస్తాడు నేను చేసుకున్నటువంటి పాపము వలన ఇటువంటి దారుణమైన ఫలితములు వస్తాయనేటటువంటి శాస్త్రము యొక్క ప్రమాణాన్ని గుర్తిరి నేను ఆయనని శరణాగతి చేసిన భక్తితో జీవనం చేస్తున్నా నేను భయపడవలసినంత ఉపద్రవాన్ని ఇవ్వకుండా తగ్గించి నేను అనుభవించగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి రక్షించగలిగినటువంటి అనుగ్రహ శక్తి కూడా ఆ పరమేశ్వరుని ఎల్దే అందుకే మీరు చూడండి భగవంతుని యొక్క ప్రార్థనలు చమత్కారంగా ఉంటాయి ఆ పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోమాం కేవలం సంపదలిస్తాడు రాముడేం చెప్పట్లేదు ఆపదామ పహర్తారం ఆపదని తీసేస్తాడు ఆపద అంటే నాకు చెప్పు వస్తే ఆపద కాదు చెప్పకుండా వస్తే ఆపద నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను రహదారి మీద వెళ్ళిపోతుంటే చీకటిగా ఉంది వెనక నుంచి ఏదో ఒక పెద్ద వాహనం చప్పుడు చేసుకుంటూ వచ్చేస్తోంది అయ్యి బాబోయ్ నేను ఈ రహదారి మీద వెళుతున్నాను అంచు మీదున్నాను అది కానీ అంత చప్పుడుతో వస్తోంది మీదకి రాదు కదా అన్న అనుమానం వచ్చి నేను అంచు దిగుదామని దిగబోయాను కానీ అక్కడ ఒక గొయ్యి ఉంది ఆ గోతులో కాలు వేసి రెండవ కాలు మడత పడి కింద పడిపోయాను ఆ కింద పడిపోయినప్పుడు అక్కడ ఒక బండ ఉండి తల కొట్టుకుందనుకోండి నన్ను నేను రక్షించుకోగలనా ఆపదని దాటడం మన చేతిలో ఉండదు ఆపదని దాటించగలిగిన వాడెవరంటే పరమేశ్వరుడు ఒక్కడే ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆపద గడు ఆపద గడువంబెట్టను ఓపి శుభంబైన దాని నొడగొప్పను అంటాడు ధర్మరాజు గారు భారతంలో నిన్ను చూపే చనీయ మహాత్మ అంటాడు కృష్ణుడితో మాట్లాడుతూ ఆపద వచ్చేటప్పుడు ఎవ్వరికీ చెప్పిరాదు దైవము లెక్క కడతాడు వీడు గత జన్మలలో చేసినటువంటి పాపము ఒకటి ఉన్నది దాని ఫలితాన్ని ఇవ్వాలి దాని ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఇవాళ ఆ ఫలితాన్ని ఇవ్వాలి ఇస్తున్నాను వీడు గత జన్మలో నిష్కారణంగా నిద్రపోతున్నటువంటి ఒక కుక్క యొక్క కాలి మీద కర్ర పెట్టి మోదిదని కాలు విరిచాడు ఇవాళ వీడికి కాలు విరిగిపోవాలి చీలమండ విరిగిపోతుంది ఇప్పుడు పాపానికి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు కానీ నేను ఆయనని నమ్ముకుని ఈ జన్మలో గత జన్మలలో పాపము చేసిన మాట వాస్తవము అందుకు కదా మర్చ్యలోకంలోకి వచ్చాను మర్చ్యలోకంలోకి వచ్చానంటే పాపపుణ్యములు రెండు అనుభవించాలి ఈశ్వర పాపము చేసి ఉంటారు కానీ నీ అనుగ్రహము చేత దాన్ని దహించ బాధ పెట్టకు కార్యఘాతి చేయకు నేను చెయ్యవలసిన పనులు చెయ్యలేని స్థితి నాకు కల్పించకు అని ఆయనని నమ్మి నమస్కారం చేసి వాడున్నాడన్న బుద్ధితో ఇప్పుడు బతుకుతున్నాను అనుకోండి నేను వెడుతూ ఉండగా ఆ రహదారి చివరి భాగంలో దిగుతున్నప్పుడు కాలు మడతపడి చీలమండ నిెట్టి నేల మీద చేతులు ఆంచి ఎవరో పరిగెత్తుకొచ్చి అయ్యా పడ్డారా దెబ్బతైలిందా అంటుంటే ఏమీ లేదమ్మా కింద పడ్డంలో కొంచెం కాలు నిప్పిట్టిందంటే అంటే అయ్యా కాలు కొంచెం ఇటు ఇటు తిప్పండి అని వాళ్ళు వచ్చి ఒక్కసారి పట్టి ఆ ఏమీ లేదులేండి అంటే నేను నడిచి వెళ్ళిపోయాను ఇప్పుడు విరిగిపోవలిసిన కాలుని నలభై రోజులు పడుకోవలిసిన నన్ను నాలుగు నిమిషాలు నిలబడిపోయేటట్టు చేసి నడక ఆపి ఆ ఫలితాన్ని ఇక్కడతో పోగొట్టి పంపించాడు ఆపద అలా వచ్చేస్తుందని నాకు తెలుస్తుందా వాడికి ఒక్కడికే తెలుస్తుంది అలా ఇచ్చేవాడే భక్తితో దాన్ని తీసేయాలి కూడా ఒక్కొక్కసారి అనుగ్రహిస్తే ఆపదని తీసి సంపదని కూడా ఇస్తాడు ఆయన రెండూ చేయగలరు ఆయన ఈశ్వరుడు తప్ప ఇది తీయడం ఒకటే చేస్తాడు కానండి దాని స్థానంలో సంపదలు ఇవ్వడం అలాంటి అనుగ్రహాలు ఏమి ఉండవండి అని చెప్పకూడదు ఆయన ఆపదని ఇవ్వకపోగా అనుగ్రహాన్ని కూడా ఇవ్వచ్చు ఆపద అన్నది వచ్చిందనుకోండి ఎంత సర్వసమర్థుడైన వాడు తన యొక్క శక్తి చేత తాను తప్పుకొనుట సంభవము కాదు ఆపద ఎందు రక్షించగలిగిన వాడు స్వామి ఒక్కడే అందుకే నుంచి తల్లి పిల్లలకి నేర్పేది ఒక్కటే ఆపద మొక్కులవాడ గోవింద గోవిందని జోద పెట్టిస్తారు అంటే ఆపద వచ్చినప్పుడు వాడికి రెండు చేతులు నమస్కారం చేయడం ఇప్పటి నుంచి నేర్చుకో అమ్మా అమ్మా అని నేనున్నానని నమ్ముకుంటున్నావు నేను కాదు రక్షించగలిగిన దాన్ని వాడికి తెలిసి లెక్కలన్నీ చెయ్యెత్తి గోవింద నేర్చుకోరా అని గోవింద పెట్టిస్తుంది అమ్మ జోద పెట్టిస్తుంది ఆపద మొక్కుల అని పేరు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఉప పాండవులు అందరినీ చంపించాడు అని చెప్పారు చిత్తే ఆయనన్నాడు రాజట ధర్మజు సురరాజసుట తన్వి శాస్త్రవోద్కమైన గాంధీవము విల్లుయట సర్వభద్ర సంప్రయోజకుడైన చక్రి సారథియట ఉగ్రగదాధరుండు భీముడయ్యాదికి చూడవచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో ఎంత పెద్ద మాట అండి భీష్ముడు కాబట్టి అనగలిగాడు ఉప ఐదుగురు చచ్చిపోయారు రాత్రి ఎవరు వాళ్ళ తండ్రులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కురుక్షేత్రంలో ద్రోణాచార్యుల వారి వంటి మహావీరుల్ని పడగొట్టిన వారు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకునేటట్టు చేసిన వారు తమ బిడ్డల్ని కాపాడుకోలేకపోయారా పైగా ఇప్పుడు దుర్యోధనుడు రాజుగాడే రాజట ధర్మజునుడు సురరాజసుండట ధన్వి సాక్షాత్తు దేవేంద్రుడి కొడుకు అర్జునుడు ఆ గాంీవం పట్టుకుని ఉంటాడు ఆ గాంధీవము క్రవోద్వేజకమైన గాంధీవము విల్లు ఎట దాన్ని పట్టుకుంటే చాలు టంకారం చేస్తే చాలు గుండెలు బద్దలైపోతాయి అవతల వాళ్ళకి అటువంటి గాంధీవం పట్టుకుంటాడ అన్నిటినీ మించి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథియట లోకములనన్నింటినీ కాపాడగలిగినటువంటి సుదర్శన చక్రం పట్టుకునేటటువంటి కృష్ణ పరమాత్మ వీళ్ళకి స్నేహితుడు ఉగ్ర గదాధరుడు భీముడయ్యాజికి తోడు వచ్చునట ఎప్పుడు గదాదండం పటువంటి గిరిగిరా తిప్పుతూ ఉండేటటువంటి ఉగ్రస్వరూపం కలిగినటువంటి భీమసేనుడు పక్కనే ఉంటాడట ఇటువంటి వాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళ ఐదుగురి బిడ్డలు ఒక్క రాత్రి అశ్వద్ధామ చేతిలో చచ్చిపోయారు ఆపదంటే ఇది కదూ ఆపద కల్గుటకేమి చిత్రము అంటే ఈశ్వరుడు అది తప్పదనుకున్నాడు వెళ్ళిపోయారు ఈశ్వరుడు తప్పిస్తానన్నాడు వెళ్ళిపోవలసిన వాడు బతుకుతాడు పరీక్షిత్ ఉత్తరాగర్భంలో ఉన్నాడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడు ఇది కడుపులో గెలి వొణికి పోతున్నాడు లోపలి నుంచి పసిగుడ్డు చూసి ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించ కావున రుపాలక బాలుడింక శాస్త్రమోత్తేజకుడైన దేవనాథుడిని పేరధరిత్రుడి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాడు ఉనికి పోతుంటే సకల ప్రాణి హృదంతరాలు బలభస్వ జ్యోతియుండు సుక్ష్మకలుండ్యుతుడ ఎడం నిరజాగర్భం బుల చక్రహస్తకుడై ఆ లోపలికి అందరి ప్రాణులలో ఉండేటటువంటి వాడు ఉత్తరాగర్భంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి సుదర్శన చక్రాన్ని పట్టుకుని బ్రహ్మాస్త్రం వంక చూసినప్పుడు ఘోర రూపంతో చూసి దాని తేజస్సుని తనలోకి తీసుకున్నాడు పరీక్షిత్ వంక చూసినప్పుడు పరమప్రసన్నంగా నవ్వుతూ కనబడ్డాడు ఒకే మూర్తి అయిపోయింది పాండవ వంశం అనుకున్నారు వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగా ఉన్న కడుపులో దగ్ధమైపోతున్న పిల్లాన్ని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తాను తీసేసుకుని ఆ తేజస్సుని ఉపసంహారం చేసి తనలోకి కలిపేసుకుని రక్షించాడు పరీక్షత్తుని రక్షించరా ఆపదని గట్టెక్కించగలిగిన ఆయనొక్కడే ఆయన వినా వేరొకడు లేడు అందుకే రాక్షసులు ఎందుకు ఉండాలి అంటే ఆయ వాళ్ళు కూడా ఆయన బిడ్డలే తప్పించి వాళ్ళు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఉండదు కానీ వాళ్లల్లో కూడా పరమభక్తి తత్పరుడైన వాళ్ళు ఉంటారు ప్రహ్లాదుడు లేడు మహాభక్తుడు మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఉంటాడు రాక్షసులలో కూడా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉంటారు ఒక్కొక్క చోట రాక్షసులు చెప్పినటువంటి నీతి వింటుంటే వాడికి మనసు కుదురుకోలేదు కాబట్టి అది నిలబడలేదు కానీ ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది అంతంత గొప్ప గొప్ప వేదాంతాలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అసలు ఎవరిని కాపాడాలన్నా ఆయనే కాపాడతాడు ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి ఇంతవరకు ఎందుకండి మీకు నేను ఒక్క ఉపమానం చెప్తే మీరు బాగా పట్టుకుంటారు నలుగురు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి అనుకోండి లేరు నలుగురు లేరు నాకు నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి ఒకటి ఐఏఎస్ ఒకటి ఐపీఎస్ ఒకటి ఎంఎస్ నాలుగో వాడు జేబు వాడు బస్ స్టాండ్లలో జేబులుగా తరిస్తూ ఉంటాడు అనుకోండు సుమా నలుగురు నాకు షష్టి అవుతోంది అనుకోండి నేను పై ముగ్గురినే పిలుస్తానా నాలుగో వండి కూడా పిలుస్తాను కాకపోతే ఎవరే షష్ఠి పూర్తికి నా మర్యాద పోతుందిరా ఇక్కడ ఏం చేకురా అని బతిమాలుకుంటారు కదా తప్ప వాడిని పిలవకుండా ఉంటానా వాడు నాపితే దారి తెప్పిపోయిన బిడ్డ రాక్షసులు భగవత్ సంబంధం లేకుండా పుట్టిన వాళ్ళని మీరు అనుకోకండి అందుకే కశ్యప ప్రజాపతికే బిడ్డలు అదితి కడుపున పుడితే దేవతలు దితి కడుపున పుడితే దయచారు అంతే తప్ప భగవత్ సంబంధం లేని వారు కారు ఆ భగవంతుడి చేతనే వాళ్ళు కూడా రక్షింపబడుతుంటారు అయినా వాళ్ళ బుద్ధి వక్రించి పాడైపోతూ ఉంటారు అందుకే సనాతన ధర్మంలో ఓ గొప్పతనం ఉంది సంహార ప్రక్రియ కారుణ్యముతోనే ఉంది ఈశ్వరుడు చంపేశాడు అనుకోండి పరమకారుణ్యంతో తీసేస్తాడు తప్ప కక్షతో తీయడు కక్షతో తీసేస్తే అసలు ఆయన చేసిన హింసకి లోకంలో రామాలయం ఉండకూడదు పద్నాలుగు వేల మంది రాక్షసులని ఒక గంట పన్నెండు నిమిషాల్లో పడగొట్టేశాడు కదండి నిత్తుటి ఏర్లు పారించాడు అయినా ఆయన ఎవరి మీద కక్షతో చంపలేదు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మారరా అన్నాడు తాను ప్రతిజ్ఞ చేసి చెప్పాడు సకృదేవ ప్రపన్నాయమాస్మితి జయాచతే అభయం సర్వభూతేభ్యో దాంగే తమ్మ ఎన్ని తప్పులు చేశావన్నది నేను చూడనరా వచ్చిన ముందు పడిపోయి రామా నేను నీవాణనన్నావా మనుష్యుడు కాదు సమస్త భూతములలో ఎవరైనా కాపాడతానన్నాడు వాడు అనకపోతే ఆయనేం చేస్తారు నేను ఇవ్వను సీతమ్మని చచ్చిపోతాను తప్ప ఉరే పుత్రమిత్ర కళత్రాందులతో నశించిపోతావురా వాడు వినలేదు కుంభకర్ణుడిని చంపాడు విభీషణుడు వెళ్ళిపోయాడు రాక్షస సైన్యం నశించిపోయింది లంక కాలిపోయింది వినడే పది తలలు తింపి తింపితే మళ్ళీ ములిచే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వినా మార్గం లేనప్పుడు ఇక ఈ ఉపాధిలో వీడు ఉంటే లోకాలని చేయడం తప్ప వీడి వలన వీడికి శాంతి లేదు పది మందికి శాంతి లేదు అప్పుడు పరమకారుణ్యంతో విడిపించేస్తాడు లోపల అందుకే సంహార ప్రక్రియ అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈశ్వర కార్యంగా వచ్చినప్పుడు అది ఏదో క్రౌర్యముతో చేసేటటువంటిది కాకుండా ఉంటుంది సనాతన ధర్మంలో అయినప్పుడు రాక్షసులను కూడా ఆయన రక్షణ చేస్తూనే ఉంటాడు వాళ్ళు మరీ విచృంభించిపోయాలనుకోండి ఇప్పుడు పడగొట్టడం విన మార్గం ఉండదు అప్పుడు పడగొడతాడు అతను కూడా దయతోనే పడగొడతాడు కాబట్టి ఇప్పుడు ఇన్ని లోకాలను కాపాడుతున్నవాడెవడు తన కిరణముల సముదాయము చేత అంటే ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతములు ఉండవు వృషద్వి చిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్ట రత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణాలవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనఃక్కడ రాడు అన్నిటి ఎందు సమానంగా ఉంటాడు పరమేశ్వరుడు అందుకే నీకు లోకాలు రాక్షసులు వరకు ఎందుకండి సూర్యకిరణాల విషయం చూడండి కిరణముల యొక్క చివరి భాగములంటే మనిషికి శరీరానికి అధోభాగంలో ఆఖరమే ఉంటాయి పాదాలేనా ఉంటాయి పాదాలు ఉంటాయి అంటే సూర్యకిరణముల యొక్క చివరి భాగములు ఏమిటి పాదములేనా అవే కర్మలని చెప్పచ్చు అవే పాదములు కూడా పాదములైతే ఆయన ఎక్కడ పాదాలు పెడుతున్నాడు ఒక్క మా ఇంట్లోనూ పూల పూలల్లోనే పెడుతున్నాడా కాదు పర్వతముల యొక్క చివరి భాగాల్లో పెడుతున్నాడు ముళ్ళ డొంకల్లో పెడుతున్నాడు గాజు పింకుల్లో పెడుతున్నాడు శ్మిశానంలో పెడుతున్నాడు షవం మీద పెడుతున్నాడు పుణ్యాత్ముడి మీద పెడుతున్నాడు గంగానదిలో పెడుతున్నాడు మురుగుంటలో పెడుతున్నాడు ఆయన పాదములు పెట్టని ప్రదేశం ఉందా ఆయన పెట్టను అంటే బ్రతుకుందా మన బ్రతుకు కోసం తనకి ఏ అమంగళత్వం కలగదు అపవిత్రత కలగదు అన్నిటినీ స్పృశిస్తూనే ఉన్నాడు అన్నిటికీ తన పాద స్పర్శని అనుగ్రహిస్తూనే ఉన్నాడు సద్బుద్ధి కలిగిన ఆయన పాదములను తల ధరించి నమస్కరించి పొంగిపోతున్నాడు సద్బుద్ధి లేనివాడు ఆయన అనుగ్రహిస్తుంటే దాన్ని దుర్బుద్ధితో పాడు చేసుకుని నశించిపోతున్నాడు ఆయన మాత్రం సమానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన యొక్క విలక్షణమైనటువంటి వైశిష్ట్యాన్ని చెప్పడానికి అలా ఉండగలిగినవాడు రామ ఇంతమంది ఏం చేస్తున్నారో తెలిసి కూడా ఆయన నీ మీద సూర్యకిరణములు వెయ్యనన్న మాట అనడు రామ అన్ని లోకాలను కాపాడుతున్నాడు ఒక్క ఈ లోకాన్ని కాదు రాక్షసులు ఉండే లోకాల దగ్గర నుంచి అన్ని లోకాల మీద కిరణ సముదాయాన్ని ప్రసరించి కాపాడుతున్నటువంటి పరమ ఉదారుడు రామ ఈ సూర్యబింబం ఏష కాబట్టి చూడు ఎంత గొప్పవాడో అని చెప్పడానికి ఆయన ఏష దేవసురగణాన్ లోకాన్పాతి గభస్తిభి దేవాసురగాన్ లోకాన్పాతి గబస్తి దేవాసుర అన్నప్పుడు దేవా ప్లస్ అసుర దేవాసు దేవతలు అసురులు అని దేవతల యొక్క లోకాలు దేవతల ధర్మాన్ని కాపాడుతుంటారు అసురులు ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటారు అయినా అందరి లోకాలని కాపాడుతున్నవాడు మాత్రం ఆయనే అంతటి సమబుద్ధి కలిగిన వాడు అంతటి ఉదారుడని తెలిసిన తరువాత నేను ఇంతకు పాపాలు చేశానని ఎందుకు బెంగపెట్టుకుంటావు ఈశ్వరా నువ్వు ఉన్నావు నేను మార్పు కావాలని కోరుకుంటున్నాను నేను ఇక అలా బ్రతకాలని కోరుకోవట్లేదు నువ్వు నా ఎందు ఇంతకాలం నుంచి నేను ఎన్ని దోషములు చేసినా అనుగ్రహించావు ఇక పైన నువ్వు పరమ సంతోషంతో నన్ను అనుగ్రహించేటట్టుగా నేను బ్రతకగలిగిన వైభవాన్ని నాకి అని ఒక్క మాట ఆయన దగ్గర చెప్పగలిగితే ఆయన అలాగే పోషణ చేస్తాడు అందుకే ఒక విశేషాన్ని చెప్తారు సూర్యుని యొక్క కిరణములలో రెండు రకములైనటువంటి కిరణముల యొక్క సముదాయములు ఉంటాయి ఒకటి మిత్రకిరణ సముదాయము అంటారు ఒకటి వరుణకిరణ సముదాయము అంటారు మిత్రకిరణ సముదాయము చేత భగవద్బుద్ధిని కల్పిస్తాడు భగవంతుని ఎందుకు కృతజ్ఞతాభావాన్ని కల్పిస్తాడు వరుణకిరణ ప్రభావం చేత ఆసురీ ప్రవృత్తితో ఉన్నవాడు తన ఇంద్రియముల యొక్క ప్రకోపం ప్రకోపము చేత తానే పడిపోవడాన్ని ఊరుకుంటాడు ఉదాసీనుడై ప్రవర్తిస్తాడు అంటే ఒకసారి మనం చెప్పామనుకోండి ఈశ్వరా నన్ను నిజమే ఎన్ని తప్పులు చేశాను ఇప్పటి వరకు ఇలా నేను అస్తమానం వచ్చి చంపలేసుకోవడం కా చేసిన మంచి పనులు ఎన్నున్నాయి వేళ్ల మీద లెక్క పెట్టడానికి సరిపో దోషాలు ఎన్నున్నాయి లెక్క చెప్పడానికి సరిపో అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ పిహితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల ఒక్కసారి ఆ బింబం ముందు నిలబడు మార్పు కోసం ఆయనకి చెప్పు చాలు నీ మనసు మారుస్తాడు ఆ కిరణ సముదాయము చేత ఆ మిత్రకిరణముల చేత ఆ బుద్ధి కలగగానే పశ్చాత్తాపము కలగగానే ధార్మికమైన జీవనాన్ని ఇస్తాడు ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవడో వాడు తరించిపోతాడు అంత సమత్వ బుద్ధి కలిగిన వాడు రామ ఏషా ఈమె అని చెప్పడానికి ఎష దేవాసుకంద ప్రజాపతి మహేంద్రో ధనధక్కాలోమస్ పాంపతి ఎంత సంతోషపడిపోతున్నాడో అగశ్య మహర్షి ఇలా చూపించి ఎ్రహ్మ చ అంటే కూడా ఓ రామ ఈయనే బ్రహ్మ చ అంతేకాదు విష్ణువు కూడా ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు ఆయనే స్కందుడు ఆయనే ప్రజాపతి ఆయనే యువుడు ఆయనే కాలుడు ఆయనే ధనతుడు అన్నీ ఆయనే రామా పొంగిపోతున్నాడు అసలు నిజానికి అన్నీ ఆయనే అన్నీ ఆయన అయిన వాడు కొన్ని ఆ గుణములకు అధిపతులను కొంతమందినిచ్చి దేవతాగణాలని చేశాడు నిజానికి ఆయనలోంచి అవన్నీ వస్తాయి ఆయనే పరబ్రహ్మముగా నిలబడ్డాడు నిన్ననే నేను మీకు పరిపాలనా విధానంలో ఉండేటటువంటి విశేషం గురించి చెప్పుకున్నాను కాబట్టి అసలు మనకి వేదాంతంలో ఏమిటంటే ఉండేది ఒక్కటే పరబ్రహ్మ ఉంటుంది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేలాడై హేళారతుడై పరమ హేళగా ఆయన ఏం పెద్ద కష్టపడిపో పరమ సునాయాసంగా ఆయన ఎవ్వడు సృజించు ప్రాణుల ఈ సమస్త ప్రాణులను సృజిస్తాడు ఎవ్వడు రక్షించు అది పెరగడానికి అవకాశం ఇస్తాడు త్రుంచు పడగొడతాడు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎమ్మడు రక్షించు తృంచు ఎవ్వడనంతుడు ఎవ్వడు విభుడు ఎవ్వడు వాడివ్విధమున మనుచు బెనుచు హేళారతుడై వాడు జగద్భర్త జగన్నాథుడు విశ్వనాథుడు విశ్వేశ్వరుడు వాడు ఇలా లోకాలనన్నింటినీ పుట్టిస్తూ ఉంటాడు పెంచుతూ ఉంటాడు పడగొడుతూ ఉంటాడు నిజానికా ఉన్నదొక్కటే కానీ సౌలభ్యం కోసం మనం ఏం చేస్తామంటే సృష్టించినప్పుడు బ్రహ్మంటాన్ని నిలబెట్టినప్పుడు విష్ణు అంటాం పడగొట్టినప్పుడు రుద్రుడు అంటాం మీతో నేను ఒక్క మాట చెప్పాలి అంటే చాలామందికి అనవసరపు భయం అవుతుంటుంది శివుడు అంటే సంప్రస్తాడండి అంటూ ఉంటాడు శివుడు అంటే చంపేసేవాడు కాదు ఆయన అనుగ్రహ శక్తి రాత్రి స్వల్పకాలిక ప్రళయమోని నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు జ్ఞానమిస్తాడు కాబట్టి అంత్య ఆత్యంతిక ప్రళయం చేస్తాడు ఎన్ని కోట్ల జన్మలెత్తినా తనని పొందలేని వారిని ఇంకా తానే పొందేస్తాడు కాబట్టి కొంత విశ్రాంతినిస్తాడు కాబట్టి మహాప్రలయం చేస్తాడు అంతే తప్ప అందరినీ చంపేయడమే పని పనిగా పెట్టుకున్నవాడు కాడైనా ఆ చి ఒకటే పదార్థం చేస్తూ ఉంటుంది ఏకస్త్మేవ బహుధవభాసిలోకే నిశంకీర్వృభకేతన మల్లినాథ శ్రీ బ్రాహ్మణి ప్రియ సుఖాశ్రయలోకనాథీ మల్లికార్జున విభో తప సుప్రభాతం మల్లికార్జున సుప్రభాతంలో ఆ ఉన్న ఒక్క పదార్థమే సృష్టి చేస్తే బ్రహ్మ నిలబెడితే విష్ణువు పడగొడితే ఇందులో మీరు చూడండి లోకంలో ఈ మూడు కలగలిసినది ఏది ఉంటుందో అదే పరబ్రహ్మస్వరూపం విడి వి అలా విడగొట్టి చెప్పకుండా మూడూ కలిస్తే అదే పరబ్రహ్మం లోకంలో అత్యంత తేలికగా అర్థమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఎవరో తెలుసా అమ్మ అమ్మని మించిన పరబ్రహ్మస్వరూపం లోకంలో లేదు అందుకే మాతృ దేవోభవ మొదటి నమస్కారం తల్లికి చేయించారు అసలు తండ్రి నుంచి శరీరం విడిగా ఉంటుంది ఇప్పుడు నా శరీరం ఉందండి నా శరీరంలోంచి ఒక గోరు తీసేసి పక్కన పెట్టాను అనుకోండి నేను నా గోరు తీసేసినా నేను నా శరీరంలో భాగమేనా కాదా ఈ గోరు ఎవరిది అంటే కోటేశ్వరరావు గారిది అది నా శరీరంలో భాగం విడివిడి పక్కకుంది కానీ అది నాది కానిది స్వతంత్రమైనది మాత్రం కాదు నా శరీరంలో భాగమే అక్కడ ఉంది మనందరి శరీరాలు తండ్రి శరీరంలో భాగాలు కావు కానీ తల్లి శరీరంలో భాగాలు అందుకే ఇది ఉంది అంటే మా అమ్మే ఉంది మా అమ్మ అనుగ్రహమే ఈ రూపంలో తిరుగుతోంది మా అమ్మ కడుపులో చేరాను మా అమ్మ గర్భాన్ని ఆలయం లోపల ఊపిరి పోసుకోవడానికి అవకాశం ఇచ్చింది తాను తిన్న అన్నంలో పదార్థాన్ని నాభిగొట్టం ద్వారా నాలో చేర్చింది నిజంగా తయారవుతున్న పిండాన్ని చూస్తే రాత్రి నిద్రపట్టదాం అంత భయంకరంగా ఉంటుంది అంత భయంకరమైన పిండం ఒకటి లోపల మూసి ఊపి ఊపిరి పోసుకుంటోందని తెలిసి భరించి తొమ్మిది నెలలు భరించింది మృత్యు వేదన పొందింది లోకంలో తండ్రికి పుట్టినరోజు ఒక్కటే తల్లికి ఎన్ని పుట్టినరోజులు ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని పుట్టినరోజులు తాను పుట్టినది ఒక్కటే పుట్టినరోజు కాదు మా అమ్మకి నేను పుట్టినరోజు కూడా మా అమ్మ పుట్టినరోజే నేను పుట్టినరోజున మా అమ్మ చనిపోవలసి ఎంత నిత్తిరిపోయిందో ఎంత బాధపడిందో కానీ నేను బ్రతికితే చాలని నన్ను కనడం కోసం తాను చనిపోవడానికి సిద్ధపడింది కానీ నా అదృష్టం నేను నా తల్లి కూడా బ్రతికాను అందుకే నా పుట్టినరోజు మా అమ్మ పుట్టినరోజు కూడా నా పుట్టినరోజు చేసుకునే ముందు మా అమ్మకి చీరకొని ఇచ్చి మా అమ్మకి నమస్కారం చేసి కొత్త బట్ట కట్టుకోవాలి అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మ పుట్టినరోజే అమ్మ శరీరంలో వీడు పెరిగాడు కాబట్టి ఆ శరీరం కన్నా ఈ శరీరం వేరు కాదు అమ్మ శరీరమే బిడ్డ శరీరంగా లోకంలో తిరుగుతోంది అయినప్పుడు అమ్మకన్నా సృష్టికర్త లోకంలో ఉన్నాడా సప్త ధాతువులు అమ్మ కడుపులో ఏర్పడ్డాయి చర్మము రక్తము మాంసము పొవ్వు అస్థి శుక్ల మేధ వాడు ఎంత దుర్మార్గుడు కానివ్వండి శిశుపారుడు పుట్టినప్పుడు మూడు కళ్ళతో పుట్టాడు నాలుగు చేతులతో పుట్టాడు భయంకరమైన ఆకృతితో పుట్టాడు ఏడిచింది కళ్యాణ ఏడ్చి ఈ పిల్లవాడు ఇంత భయంకరంగా పుట్టాడు ఈ రూపం ఎలా పోతుందని అడిగింది అశరీరమానండి ఈ పిల్లవాడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ రూపం పోయి వాడు సక్రమమైన రూపం పొందుతాడో వాడి చేతిలో మీడు మరణిస్తాడు అమ్మ కదూ ఏది వెతికిందో తెలుసా ఎవరి చేతిలో చచ్చిపోతాడో వెతుకుంది దుర్మార్గుడని తెలిసినా కూడా అది అమ్మతన వంటి దుర్మార్గుడు పుట్టినవాడని తెలుసు కన్న ప్రేగుడు సావని అనలేకపోయి వచ్చిన వాళ్ళందరినీ ప్రార్థించింది మా బిడ్డని ఎత్తుకోరా అని ఎందుకో తెలుసా వాళ్ళు ఎత్తుకుంటే మూడు కళ్ళు పోయి రెండు కళ్ళు వస్తే నాలుగు చేతులు పోయి రెండు చేతులు వస్తే వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోతుంది పడిపోయా అయ్యా బిడ్డని చంపేయకండి వాడు రాక్షసుడు దుర్మార్గుడు తెలుసు వాడిని రక్షించండి అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ వచ్చారు ఆయనకి ఇచ్చింది బిడ్డని ఆయన ఎత్తుకున్నాడు మూడు కంగులు పోయి రెండు కంగులు నాలుగు చేతులు పోయి రెండు చేతులు ని కౌలించుకొని వంద తప్పులు కాపాడు కృష్ణ బిడ్డను బతికించుకోవడానికి అది అమ్మ అంటే అమ్మలాంటి వ్యక్తిగా సృష్టిలో ఉండదు అమ్మ అమ్మే అటువంటి అమ్మ కన్నా సృష్టికర్తేదండి అమ్మ బ్రహ్మ అమ్మ తనకి దైవంతో సమానమైనటువంటి తన భర్తకి ఆకలేస్తే పదార్థాన్ని పచినం చేసి పెడుతుంది బిడ్డడు కారు ఏడిస్తే నిత్తురు పాలగా మార్చిపట్టేస్తుంది అమ్మకన్నా స్థితికర్త ఎవరండి లోకంలో విష్ణుస్వరూపం పిల్లవాడు నిద్రపోకుండా ఆడుకుంటుంటే నిద్రపోకపోతే వాడికి గొర్రె దగ్గు వస్తుంది వేడి చేస్తుందని బోర్లా పడుకోపెట్టి వాడిని జో కొట్టేసి నిద్రపుచ్చేస్తాడు వాడు ఏడుస్తూ నేను ఆడుకుంటానన్నా కూడా బోర్లా పడుకోబెట్టి కొట్టి జో కొట్టి నిద్రపుచ్చేసి పిచ్చిన నన్ను ఆడుకోకూడదని కాదురా నిద్రపోకపోతే నీకు దగ్గు వస్తుంది వేడి చేస్తుంది నాన్న అని బుగ్గ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు అమ్మ లయకర్త అమ్మ సృష్టికర్త అమ్మ స్థితికర్త అమ్మ లయకర్త నన్ను కన్న అమ్మ మిమ్మల్ని కన్న అమ్మ ముగ్గురు మూర్తులు కలగలిసిన పరబ్రహ్మమైతే ఆ సూర్యబింబం ముగ్గురు మూర్తులు కలిసిన పరబ్రహ్మమైతే వచ్చిన అభ్యంతరే ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి కాబట్టి ఆయనే బ్రహ్మ కాదు కాదు చ ఆయన విష్ణువు కూడా కాదు ఆయన శివుడు కూడా ఎలా సూర్యుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త ఎలా అవుతున్నాడు ఆయనే పరబ్రహ్మం ఎలా అవుతున్నాడు ఆయనకి ఒక్కడికి నమస్కారం చేస్తే ఇంతమందికి చేసేసాడు ఎలా అవుతోంది ఆయన సృష్టికర్త అని నిర్ధారణ చెయ్యడం ఎలా ఎలా అన్వయం అవుతోంది ఆ విషయం అన్నదాన్ని రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మనం కలుసుకున్నప్పుడు మనం మంగళశాసనపరైవదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాన్త కాయ కామిత శ్రీగిరీషాయ దేవాయ బలినాయ మంగళం సర్వ శ్రీ ఉమామేశ్వర పద బ్రహ్మార్పణం స్వస్తి